పశువులకు దేవ వర్ణాలేసయ్య అబ్రాహాం హిసాబ్ యాకోబ్ల గొప్పతండ్రి మీకే వర్నాల అనేక పర్యాన్ని మీరు మాట్లాడుతున్నారు ప్రభా అనాది కాలంగా ప్రభావ మీ యొక్క ప్రవక్తల ద్వారా మాట్లాడినారు యుగ సమాప్తిలో ప్రభావ మీ యొక్క ప్రియ కుమార్ ద్వారా మాత్రం మాట్లాడారు అప్పసుల ద్వారా మాట్లాడారు శిష్యుల ద్వారా మాట్లాడారు మీ యొక్క పశుధాత్మ ద్వారా మాత్రం మాట్లాడుతున్నారు ఈరోజు మమ్మల్ని అందరినీ మీ యొక్క స్వరం లాగా వాడుకున్నారు వాడుకుంటున్నారు అది మీ స్వరం మేము విశ్వసిస్తున్నాం ప్రభావ అది దృష్టి నుంచి కలిగిందా మీ నుంచి కలిగిందా అన్న వివేచ వరణాన్ని మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని మీకు వన్నాను ప్రభా కాబట్టి నైనా మీ యొక్క వాక్యాన్ని గుర్తించి అది ప్రభావాలను కలిగిందా లేదా అన్న అవగాహన తీసుకుని ప్రభావ మేము దాన్ని స్వీకరించి మా జీవితంలో అవలంబించుకున్నలాగానే సాయపడండి అక్రమము విస్తరించింది ప్రభా అనేకుల ప్రేమ చల్లారిపై ప్రతి మోసము విస్తరించింది ప్రభా మతపరమైన క్రైస్తవ జీవితంలో మరీ మోసపూరితమైన జీవితం ఉంది నాయన స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం మీరు వచ్చి మాకు వాటిని చూపిస్తారు దుష్టులకు వ్యతిరేకంగా నా పక్షంగా ఎవరు నిలబడతారు అని మీరు పిలుస్తున్నారు ప్రభా మేము తీర్మానించుకున్నాం కొన్ని సంవత్సరాల నుంచి వాటికి వ్యతిరేకంగా నిలవడానికి మీ బిడ్డల్ని మీ సన్నిధులకి మేము తీసుకొని రావాలా వాళ్ళందరూ శ్రమల పాలని మరణించబోతుండగా వారికి మీద మీ యొక్క కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం సత్యాన్ని గ్రహించి ఆ పాపకు జీవితాన్ని మతపరమైన జీవితాన్ని అసహించుకొని నిండు మనసుతో మిమ్మల్ని ప్రేమించి సేవించే బిడ్డలుగా వాళ్ళు తయారవటంకు సేపడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ జకరే గ్రంథంలోని ప్రవేశాలను మేము ధ్యానిస్తున్నాము గత రెండు మూడు వారాల నుంచి నైనా వాటిని అర్థం తీసుకునిలాగినా సేపడమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మా దయచేండి వీటిని మా జీవితంలో అవలంబించుకొని ధైర్యంగా అనుభవపూర్వకంగా అనేక ప్రాంతాల్లో వీటిని ప్రకటించలాగా మమ్మల్ని సాక్షులు నిలబెట్టుకుని రాక వాళ్ళ పరచుకోమని యేసుక్రీస్తు పరిషత్ నామం ప్రార్థించినాం తండ్రి ఆమె ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు రెండు వేల పదిహేనవ సంవత్సరం బెబెలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా సెప్టెంబర్ దగ్గర వస్తున్నాం మనం కొంతకాలం నుంచి దేవుడు అంతా మాట్లాడుతున్నాడు సెప్టెంబర్లో సెప్టెంబర్ నుంచి ఈ వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్ భయంకరంగా ఉంటుందని ఆర్థిక వ్యవస్థ మరీ భయంకరంగా దిగజారిపోవడం మనం చూడబోతున్నాం ప్రపంచం ఇది మొత్తం ప్రపంచాన్ని మింగివేస్తుంది అన్న విషయాన్ని దేవుడు మనం చూపిస్తున్నాడు అది ఏ రీతిగా జరగబోతుందనేది మనకు తెలియదు కానీ మనం మటుకు ఎటువంటి క్షమల కాలంలో ఉన్నా వాటి వరకు సిద్ధపడాలా ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలా ఆయన మనల్ని పోషించే దేవుడు కాబట్టి మనము దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా ముందుకు పోవాలా మత్స్య వార్త పదమూడవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించి దగ్గర గ్రంథానికి తిరిగి వెళ్తాం మత్స్య వార్త పదమూడవ అధ్యాయం నలభై వచనం మత్స్సు వార్త పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన ఆరంభం పదమూడవ అధ్యాయమంతా పర్లోక రాజ్యాన్ని దేంతో పోల్చాలా అని ప్రభువు చూపించిన ఉపమానాలని మనం అక్కడ ధ్యానిస్తూ ఉంటాం పర్లోక రాజ్యము ఈ రోజు ఎక్కడ ఉంది పర్లోక రాజ్యము ఈ రోజు ఏ స్థితిలో ఉంది అన్న విషయాలు ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి నలభై అధ్యాయంలో మరియు పర్లోక రాజ్యము ఎరితిగుంది చూడండి సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి పర్లక రాజ్యం ఈరోజు ఎరితిగుందట సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి అంటే ఆ వలలో రకరకాల చేపలు పడ్డాయి అన్న విషయాన్ని చెప్పిస్తున్నాడు తర్వాత చూడండి అంటే పలోవరాజ్యం ఏదైతే ఉంది ఒక వల చేపలు పట్టబడ్డ వల లాగా ఉంది అంటున్నాడు అందులో రకరకాల చేపలు ఉన్నాయని చెప్తున్నాడు తర్వాత చూడండి నలభై ఎనిమిదవ అది నిండినప్పుడు అంటే అది చివరికి నిండుతుంది అన్న విషయం గురించి చెప్తున్నాడు అంటే పలోవరాజము బాగా నిండి ఉంది యుగ సమాప్తిలో అని చెప్తున్నాడు దాని తర్వాత ఏదైతే గురించి చూడండి అది నిండినప్పుడు దానిని దరికి లాగి దరికి అంటే చివరికి అనర్థం చివరి కాలానికి అని చెప్పి చెప్పబడి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బాయట పారవేదురు అంటే పర్లవరాజ్యంలో చెడ్డవి కూడా ఉన్నాయి అని చెప్తుడు ఇవి మతపరమైన సంఘాలలో ధ్యానించారు బైబిల్ శైలి కూడా ధ్యానించారు అవి ఎందుకంటే ఒకవేళ ధ్యానించిన మంచివాటి గురించి ధ్యానిస్తారు చెడ్డ వాటి గురించి ధ్యానించారు అంటే పర్లవరాజ్యం ఎక్కడుంది పర్లవరాజ్యం ఎక్కడ లేదు మీ మధ్యలోనే ఉందన్నాడు కదా పర్లో రాజ్యము ఆ యొక్క వాళ్ళు ఎవరు అడిగిన వాళ్ళు వారు శాస్త్రులు పరిశీలి వచ్చి ఒకరోజు ప్రభుత్వం అడిగింది పర్లోకరాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే పర్లోక రాజ్యము ప్రత్యక్షంగా రాదు కానీ ఈరోజు క్రైస్తవులు అందరు ప్రపంచం అంతటా పరోరాజము దిగొస్తుంది మధ్యాకాశంలోకి వస్తుంది ప్రభు అక్కడ ఉంటాడు ఇక్కడ నుంచి వీళ్ళు పైకి పోతారు గాలిలోకి ఎత్తపడతారు దాన్ని ర్యాప్చర్ పోదంటారు ఇంగ్లీష్ లో అక్కడ పోయి ఆ మధ్యాకాశంలో అక్కడ వాళ్ళు ఏడేళ్లు పెళ్లి విందులో ఉంటారు దాని తర్వాత కింద దిగి వస్తారు ఇవన్నీ స్టోరీస్ చందమామ కథల లాగా చెప్పుకుంటూ ఉంటారు ఎక్కడ లేదు బైబుల్ ఉన్నటువంటి స్టోరీస్ ప్రభు కూడా చెప్పలేదు కానీ ఇక్కడ మటుకు ప్రభు చెప్పిన మాట మనం చూస్తున్నాం ఏమంటున్నాడు దాన్ని తరికి లాగి కూర్చుండి మంచివాటిని గంపలో చేర్చి అంటే ఆయన సన్నిధిలోనికి తీసుకొని పోతాడు ఆయన విశ్వాసంలోని ఆయన విశాంతిలోనికి ప్రవేశిస్తారు వీళ్ళందరూ మంచివి కానీ చెడ్డ వాటిని బయట పారవేదరు అంటే బయట అంటే నరకంలో పడేస్తాడు అని అర్థమవుతుంది కాబట్టి మంచివి దేనికి సాదృశ్యం చెడ్డవి దేనికి సాదృశ్యం ముఖ్యంగా పర్లవరాజ్యం దేనికి సాదృశ్యం పర్లవరాజ్యం క్రైస్తవ సంఘానికి సాదృశ్యం యుగ సమాప్తిలో ఉండే క్రైస్తవ సంఘానికి సాదృశ్యం అది దేనితో పోలింది వలని వలతో పోలింది అంటే ఒక స్థితి ఒక పరిస్థితికి పోలి ఉంది అని చెప్తున్నాడు అదే రీతిగా అందులో రెండు రకాల గుంపులు ఉన్నాయి చెడ్డవి కూడా ఉన్నాయి క్రైస్తవ సంఘంలో చెడ్డవి కూడా ఉన్నాయి పర్వరాజ్యంలో చెడ్డవి కూడా ఉన్నాయి మన ప్రభు చెప్పిన మాటది కాబట్టి సరే ఆయన ఎందుకు భరిస్తున్నాడు చెడవాటిని చివరి వరకు ఎందుకు భరిస్తున్నాడు ఆయన విధానం అది ఎందుకు భరిస్తాడు అంటే చివరి వరకు నీకు ఒక అవకాశం ఇస్తా ఉంటాడు ఒకవేళ చెడవాడి అయితే చివరి వరకు నీకు అవకాశం ఇస్తుంది ఇప్పటికైనా నువ్వు మారతావేమో అని చివరి వరకు కూడా మారకపోతే నీ స్థితి ఏంది శాశ్వతంగా నువ్వు పరవే పడతావు బయట అని చెప్పబడి నలభై తొమ్మిదో వర్షాలు చూడండి మన ప్రభు అంటుండేమని అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును యుగము ముగించినప్పుడు జరిగేది ఆ రీతిగా ఉంటుంది దేవదూతలు వచ్చి నీతి నుండి దుష్టులను వేరుపరచను బాగా చేసుకోండి సంఘంలో నీతి దుష్టులు ఉన్నారు అని ప్రభు డైరెక్ట్గా చెప్తున్నాడు పర్లోక రాజ్యము అంటే సంఘానికి సాదృశ్యం పర్లోక రాజ్యంలో నీతి దుష్టులు కూడా ఉన్నారు దుష్టులు అంటే ఎవరు చెప్పండి దుష్టత్వం అంటే ఏం చెప్పండి ఇంగ్లీష్లో విక్డ్నెస్ అంటారు దుష్టత్వం మూర్ఖత్వం ఓకే దుష్టత్వం అంటే తిరుగుబాటుతనం దేవుని వాక్యానికి విరోధంగా జీవించేవాళ్ళు అవిధేయత అపవిత్రత భక్తిహీనత ఇవన్నీ దుష్టత్వానికి సాదృశం అంటే ఒకది పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించిన వీళ్ళు దుష్టులు అని చెప్తున్నాడు అందుకే వారికి విరోధంగా మనం ఉండాలి వారికి వారికి వ్యతిరేకంగా మనం నిలబడాలని ప్రభావం చెప్తున్నాడు అంటే నువ్వు కొట్లాడదు వాళ్ళతో కొట్లాడు కాదు ఇది మనం ఏ రీతిగా మనం మనుషులతో కొట్లాడదని చెప్తుంటున్నాడు ఈ లోకంలో ఎవరితో కూడా మనం కొట్టడానికి వీళ్ళని ఎఫ్ఎస్ఎస్ రాష్ట్ర పత్రికల్లో ఎన్నిసార్లు మనం ధ్యానించడం ఇక్కడ వీరు నీతి చెడపడానికి అక్కడ ఉన్నారు సంఘంలో కాబట్టి మనం ఏ రీతిగా ఈ నీతిమంతులు అంటే గొప్ప గొప్పజనం సాదృశ్యం నీతిమంతుల గొప్పజనం సాదృశ్యం దుష్టులు అంటే సర్పంలా తేల సాదృశ్యం ఈ మూడు గుంపులు సంఘం లోపల ఉన్నాయి అని చెప్తున్నాడు ప్రభు ఓ శిష్యులు చెప్తున్న మాట కాదు లేదా పర్వత చెప్తున్న మాట కాదు మన ప్రభు స్వకీయ తన నోటి మాటల ద్వారా వాటిని చూపిస్తున్నాడు యుగ సమాప్తిలో దేవదతలు వచ్చి చూడండి యుగ సమాప్తిలో దేవదతలు వచ్చి వేరు పరుస్తాడు అంతేగాని కడపూర యుగ సమాప్తి అన్నీ ఒకటే సాదోషం యుగ సమాప్తిలో ఎవడు గాలిలోకి ఎత్తబడడు ఒకలా ఉన్నింటే ప్రభుత్వ చూపించాడు మనకు సంఘము ఎత్తపడుతుంది అంటే ఇక్కడ చూపించబడు ఖచ్చితంగా యోగమానంలో కాబట్టి ఆయన దృష్టిలో అటువంటిది లేదు కానీ ప్రభు డైరే చెప్పింది తండ్రి వీరిని ఈ లోకంలో నుంచి తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటలేదు అన్నాడు కాబట్టి కానీ దృష్టి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నా అన్నట్టు కాబట్టి మన ప్రభు రాచర్ కి విరోధంగా ప్రార్థన చేసేది అందుకే మనం కూడా అటువంటి ప్రార్థన చేస్తాం కానీ అనేక సంఘాల స్థలంలో ప్రేర్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రార్థన అరీతి ఉంది ఇది నాకు అనేక స్థానాలలో తరుగుతూనే ఉంటుంది ఒకప్పుడు మంచి చర్చ అనుకున్న చర్చలో కూడా అదే బోధం ఉంది ఈరోజు ఇంకేం చర్చలు పేర్లు తీసుకున్నా ప్రతి చర్చలో అదే బోధం ఉంది మనసారి మన పేర్లతో అవసరం లేదు కానీ అంటే ఏంటంటే యుగ సమాప్తిలో సంఘంలో సంఘాలు అరీతిగా తయారైనాయి సంపూర్ణంగా పులుపులోకి అవి వెళ్ళిపోతున్నాయి అన్న విషయాన్ని ప్రభు మనకు చెప్పించాడు ఉక్కుమారీతిగా స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెంల పిండిలో అంతకుముందు దాచిపో పెట్టుకున్న పులిసిన పిండితో కలిపిన పిండితో పోలి ఉన్నది అని మన ప్రభు చెప్పింది వాటి సంఘాలు సంపూర్ణంగా పులుపులోనికి వెళ్లిపోతున్నాయి ఆయన వచ్చేటండి ప్రేమను కనుగొన్నా అలాగే యుగ సమాప్తి ఎంత జరుగును దేవృతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేదురు బాగా ఎంత చేసుకోండి ఉన్న దుష్టులు అగ్నిగుండంలో పడవేయబడతారు నీతిమంతులు దుష్టులు కలిసి ఎట్లా సవాసంలో ఉన్నారో నాకు ఆశ్చర్యకరంగా ఉంటుంది కానీ మనకు బాగా చూపించింది దేవుడు వాళ్ళు ఆల్రెడీ ముద్రింపబడ్డారు అతిక గ్రూప్ డివైడ్ అయిపోయిన మినిసాల దృష్టి కూడా వాళ్ళ నువ్వు తెలిసి ఆ గుంపు నుంచి బయటకు వస్తే ఆయన ప్రొటెక్షన్ లో ఉంటావు నువ్వు తెలిసి తెలియక ఆ గుంపులో ఉన్న దానికి తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు ఎందుకంటే తెలిసి చేసిన పాపం తెలియక చేసిన పాపం పాపమే కాబట్టి దానికి తగిన ప్రతిఫలము మరణం కాబట్టి వీళ్ళు మరణించక తప్పదు దుష్టులు శాశ్వతంగా నరకానికిపోతే ఈ నీతి ఉన్న వీళ్ళు సగం సత్యం సగం ఆ ఉన్నారు ఎందుకంటే నువ్వు దుష్టులతో సమాసంలో ఉంటే ఎట్లా సంపూర్ణంగా సత్యంలో ఉండగలవు దుష్ల సవాసంలో ఉంటే నువ్వు సగం సత్యం సగం అబద్ధం వంట సమాధానపడతా ఉంటావు ప్రతిసారి వారు చెప్పే బో తా సమాధానపడతా ఉంటావు వాటి చెప్పే తప్పు పనులతో చేసే తప్పు పనులతో సమాధానపడతా ఉంటావు తర్వాత ఏమంటుంది సార్ ఎవరు లెక్క వాడు అట్లాంటి వాక్యం ఎక్కలేదు బైబిల్లో ప్రతి తన లెక్క చెప్పగల కానీ మనకి లెక్కలేదు ఎందుకంటే క్రీస్ చేసి ఉన్న ఏ శిక్ష విధలేదని వాక్యం కూడా ఉంది మన లెక్కలేదు ఎందుకంటే ఆయన కుటుంబం కానీ ఇక్కడ ఉన్న ఈ నీతి దుష్టుల సహవాసంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి తగిన ప్రతిఫలం ఉంటుంది ఏందా ప్రతిఫలం వాళ్ళు సంపూర్ణంగా నీతి మీద నీతి మంతులుగా కావాలంటే వాళ్ళు శమలకుండా పోక తప్పదు అదే విధానం మనం ఎన్ని సార్లు ఇక్కడ కాబట్టి అక్కడ ఏడుపును పండ్లు కొడుకుటయను వండును అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు వీళ్ళు ఎవరు అన్న విషయాన్ని ఎనిమిదవ అధ్యాయులు చూపిస్తున్నాడు ప్రభు మన చూడండి మత వార్త ఎనిమిదవ అధ్యాయం ఏ గుంపులో ఉన్నవో గురు తిరిగి తెలుసుకోవాలా అనేది నీ బాధ్యత చూడండి ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఇంకా తేటగా ఉంది యుగ సమాప్తిలో ఏ రీతి విషయాన్ని ఇది చాలా ఆసక్తికరమైన వాక్యం రాజ్యసంబంధులు పన్నెండవ వచనం రాజ్య సంబంధులు అంటే పల్లవరాజ్యాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు రాజ్య సంబంధులు అంటే లేక దేవుని సన్నిధిలో జీవించిన వాళ్ళు వీళ్ళందరూ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయపడుదరు చూడండి రాజ్య సంబంధులు దేవుని పిల్లలు దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎందుకు చీకటిలో త్రోయబడతారు ప్రభు చెప్తున్నాడు ఈ విషయం బాగా తెలుసుకోండి రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడు అక్కడ ఏడుపును పండ్లు కొడుకుటాయు ఉండును అని మీతో చెప్తున్నాను ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా ఒకవేళ నువ్వు నిజంగా దేవుడి రాజ్య సంబంధి అయితే నువ్వు పల్లగరాజు వాళ్ళ గానీ నరకానికి ఎందుకు వెళ్ళిపోతావు ద చిల్డ్రన్ ఆఫ్ ద కింగ్డమ్ అనుంది ఇంగ్లో రాజ్యసంధులు కింద ఏమో చూడండి రాజకుమారులు అనుంది రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడదురు ఎందుకు నువ్వు నిజంగా నీతి మంత్రులు అయితే నిన్నెందుకు యుగ సమర్థిలో చీకటి త్రోహ దేవుడు కాబట్టి వీళ్ళు రాజ్య సంబంధులైన గానీ అంటే మందిరంలో ఉన్నా గానీ దేవుడి సేవలో ఉన్నా గానీ దేవుని సన్నిధిలో ఉన్నా గానీ వీళ్ళలో దుష్టత్వం ఉన్నది అందుకే ఆ యుగ సమాప్తి రోజు వాళ్ళు శిక్షకి వెళ్లిపోతున్నప్పుడు వాళ్ళు అడుగుతారు ప్రభు నీ ప్రభు నీ నామంలో నేను ప్రవచించలేదా నీ నామంలో మేము రోగులను సస్తపరచలేదా నీ నామంలో మేము దైవం నీ నామం మేము అద్భుతాలు చేయలేదా నీ నామం ఇది చేయలేదా అది చేయలేదా ఎన్ని మందరాలు కట్టలేదు ఎన్ని సంఘాలు స్థాపించలేదు అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు ప్రభు ఏమంటే తెలుసా అక్రమం చేయవాలరా మీరు ఎవరో నాకు తెలియదు కాబట్టి చూడండి రాజ్య సంబంధులు దుష్టులుగా తయారు కావడం సరే మత మతపరమైన జీవితంలో దీన్ని ఏ రిగా ప్రవర్తిస్తారంటే ఇసా తయారైనా చెప్తారు కానీ చూడండి ఇది క్రైస్తల వరకు చెప్పబడ్డ వాక్యం నూతన నిబంధన అంతా క్రైస్తల వరకు చెప్పబడ్డ వాక్యం పాత నిబంధన అంతా ఇస్ఐ పల్ల కాలంలో చెప్పబడ్డ వాక్యం కానీ అవి ప్రవాసాత్మకమైన కాబట్టి భవిష్యత్తులో జరగబోయే వాటి కూడా సంబంధించిన వాక్యాలవి కాబట్టి రాజ్య సంబంధులు వెలుపట చీకట్లోకి తోయబడదురు అక్కడ ఏడుపును పళ్ళు కొడుకుంటాయో ఉండు నేను మీతో చెప్పు రెండు సార్లు దేవుడు జ్ఞాపకం రాజ్యంలో నీతిమంతులు దుష్టులు కలిసి జీవిస్తారు ఈ క్రైస్తవ సంఘాలు ఎందుకు కొట్లాటలు జరుగుతాయంటే అది నాకేమో ఆశ్చర్య కనుక ఉండదు నాకు ఏం ఆశ్చర్యం కానీ కదా కొట్టుకుంటే రక్తాలు ఉంటాయి కోర్టు కేసులు ఏ సంఘాలు చూసినా పెద్ద కేసులు అన్ని కోర్టు కేసులే ఆ సంఘకు కానుకలు అన్ని లాయర్ ఫీజులు అడ్వకేట్ ఫీజులకే పోతుంటాయి పోలీసు వాళ్ళకి పోతా ఉంటాయి పోలీసు ఈ రోజు సరే మనకి కొన్ని సంవత్సరాలి ఏ రీతిగా దేవుని మందిరంలోని ధనం దుష్టుల పాలైతుంది అది వీళ్ళ వీలు చేసుకున్న తప్పది అన్న విషయాన్ని మనం చూసినాం తర్వాత పోలీస్ ఏ రీతిగా సంఘాల నుంచి డబ్బు సంపాదించుకుంటున్న విషయాన్ని నేను సార్ నేను చూపించిన మిమ్మల్ని మేము సేఫ్ గార్డ్ చేయాల ప్రకటించినట్టే ప్రతి నెల మీరు మాకి డబ్బు ఇవ్వాలి అలా అలవాటు చేసింది సంగల్ వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది వీళ్ళకి ఫారెన్ ఫండింగ్ వస్తుంది ఫారెన్ ఫండింగ్ రాకుండా ఇక్కడే ఫండ్ ఎక్కువ ఉంది అట్లా అలవాటు చేసి దుస్తులకి అనిలకి డబ్బులు ఇవ్వడం ఆరంభించింది సంగతి ఎందుకో సొప్పి ఎంపీస్ ఎమ్మెల్యే చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయిన పాస్టర్లు వాళ్లతో పాటు టైం చేయడము డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అది నేర్చుకున్న వాళ్ళు పోలీస్ సిస్టమ్ అడ్వకేట్స్ కూడా కేసెస్ ని క్లియర్ చేయాలి పెండింగ్ పెడతారు ఎందుకంటే ఆటోమేటిక్ గా ఫీజు వస్తా ఉంటారు వాడి మీ కానుకలన్నీ వృధా మీరు ఎంతో ఆసక్తితో ఉపాసం ఆ కానుకలన్నీ అక్కడ వేస్తారు వాళ్ళ కానుకలన్నీ చిల్లుబడ్డ సంచలలోపోతున్నాయి ఏ రూపం కూడా దేవునికి మహిమగా ఉంటలే వాడు అదే మీరు ఏదైనా అనాథలకు కానీ విధానాలకు కానీ ఆశ్రమాలకు ఇస్తే కనీసం అక్కడ తిండి తింటారు ఆ పిల్లలు ఆ పాస్టర్స్ లగ్జురియస్ లైఫ్ జీవిస్తున్నారు ఈ రోజు మర్సిడీస్ బెంచ్ లు బిఎం డబ్ల్యూలు ఆడీస్ అనేది ఆ విషయాలు మనకి ఎప్పుడు చూపించింది యుగ సమర్థులకు ఆ ఫారీన్ కంట్రీస్ ఉంటే పాస్టర్స్ కి చార్టర్ ఫ్లైప్స్ ఉంటాయి ఎర్ర క్లెయిన్స్ ఉంటాయి కుటుంబంలో ఇక్కడ పాస్టర్లకి మెర్సిడీస్ బెంచ్ ఇటువంటి చాలా కాస్ట్లీ కార్లు ఉంటాయి ఎందుకంటే వాటికి ప్రొటెక్షన్ అంత ఎందుకు నీ ప్రొటెక్షన్ అంటే నీకు నీ అనుమానమాను సంస్థానర్ ఎవడైనా కొట్టేష్ థర్టనింగ్ కాల్స్ ఎందుకు వస్తాయి నువ్వు దేవుని కాపనలో ఉంటే నీకు తెటనింగ్ కాల్స్ ఎందుకు వస్తాయి నువ్వు దేవుల్లో లేవు కాబట్టి నీకు అన్నస్తున్నాయి నీకు భయం ఉంది కాబట్టి నువ్వు అటువంటి ఎక్స్పెన్సివ్ కార్స్ హైలీ బులెట్ ప్రూఫ్ కార్స్ లా తిరుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఈరోజు వాళ్ళ జీవిత విధంగా మారీకు ఎందుకంటే సంఘంలో దుష్టత్వం ఎక్కువ అన్న విషయాన్ని మనకి ప్రభు కొన్ని సంవత్సరాలు చూపిస్తుండే దానికి సంబంధించిన ప్రవేశాలే కొన్ని వంద సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల క్రితం మనం ధ్యానిస్తున్నాం ముఖ్యంగా జక్ర గ్రంథంలోని విషయాలు లూకాసు వార్తలో ఇదే విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తారు చూడండి లూకా సువార్త పదమూడవ అధ్యాయం చూడండి లుక సార్ పదమూడవ అధ్యాయము ఎవరి గురించి మాట్లాడుతుండో ఇది చూడండి ఈ వాక్యం ఇరవై వచనం ఇరవై ఇరవై మూడవ వచనంలో చూడండి వాక్యం పదమూడవ అధ్యాయము ఇరవై వచనంలో ఒకడు లేచి ప్రభుకి ప్రశ్నిస్తున్నాడు ప్రభు రక్షణ పొందువారు కొద్దిమందేనా ఎట్లంతా తీసుకుంటూ వాక్యం చూడండి ఆశ్చర్యంగా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ఆయన వాడిని చూచి ఇరుకు ద్వారా ప్రవేశంప పోరాడు పోరాడారు త్వరగా పని కావాలంటే లంచం ఇవ్వాలా విశ్వాసం ఉంది ఇరుకు ద్వారమున ప్రవేశింపడి అనేకులు ప్రవేశింపూతురు చూడండి అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అంటే ఎక్కువ మంది ఆయన సరిధిలో ఉండలేరు ఆ ఒక వ్యక్తికి వాడి పేరు కూడా లేదు అక్కడ వారికి అర్థమైంద వాక్యం ఒక్కడే రక్షణ పొందువారు కొద్ది ఇంత ప్రయాసపడి కొన్ని కోట్లు ఖర్చులు పెడితే దేవుడి సేవలో రక్షణ పొంది వాళ్ళు ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పు చెప్పన ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో మేమును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగచుంటేమే నీవు మా వీధులలో బోధించిదివే అని చెప్పసాగదురు అప్పుడు ఆయన మీరెక్కడివారో మిమును ఎరుగనని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయు మీరందరూ నా యొక్క నుండి తొలగిపోడని చెప్పును ఇది యువ సమస్యలు ఇప్పుడు చూడండి అంటే అక్రమం క్రమంగా ఉండ ఉండే సేవ జీవితంలో అక్రమంగా జీవించారు వీళ్ళందరూ ప్రతి దశలో అక్రమంలో ఉన్నారు వీళ్ళు అందుకు వీళ్ళు పలువురాజ్యంలో ఉండి కూడా అంటే సంఘంలో ఉండి కూడా దుస్తుల అంటే వాళ్ళు క్రమబద్ద జీవితాన్ని అక్రమంగా మార్చుకున్నారు అని చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు చూడండి ఇరవై ఎనిమిది అబ్రహాము ఈ సాకును సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చు పండ్లు కొరుకుచు ఉ మీరు అంటున్నారు ఎవరు చెప్పండి పితరులు ప్రవక్తలు పల్లవ రాజ్యాల్లో ఉంటారు గాని మీరు మట్టుకు బయట ఉంటారు అని చెప్తున్నాడు చాలా కష్టమే చెప్పడం అంత ధైర్యం కాదు ఇరవై తొమ్మిదో వచ్చిన తూర్పు నుండి పడమఠ నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి వచ్చి దేవుడి రాజ్యమందు కూర్చుందరు కడపట్టి వారిలో కొందరు మొదటి వారు మొదటి వారి వారందరు మొదటి వారిలో కొందరు కడపటి వారు మీకు అర్థమవుతుందా కొందరు అన్నాడు కదా మీరు నిశాలు ధరించారు కొన్ని సంవత్సరాలు వాక్యాలు అనేక ప్రాంతాలు మీరు ప్రకటించినటువంటి వాక్యాలను కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు మొదటి వారిలో కొందరు కడపటి వరగుదురు అంటే చివరికి కొందరే పర్వ రాజ్యంలో అడుగు పెడతారు అన్న విషయాన్ని వ్యాప్తం చేస్తున్నాడు ముప్పై ఒకటి నువ్వు ఇలా వ్యాఖ్యాలు చెప్తుంటే నేను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు హీరో త్వరగా వెళ్ళిపోన్నాడు అంటే చూడండి నా రెండవ హీరో ఏసు పుట్టిన కాలంలో ఉన్న హీరోలు వేరే ఏసు ప్రభు కాలంలో ఉండే హీరో వేరే ఏసు సేవ చేసిన కాలంలో ఉన్న హీరో వేరే హీరో అనేది ఒక టైటిల్ రాజుకి టైటిల్ ఫరో టైటిల్ ఎట్లా దర్యావేశం ఒక టైటిల్ ఇవన్నీ వాళ్ళ రాజులకి టైటిల్స్ ఫరో తర్వాత ఇంకొక పేరు ఫరో నెకో అని ఫరో రానసిస్ అలా పేర్లు ఉంటాయి వాళ్ళకి ఫరోల పేర్లు హెరో అంతే హెరో తమ్ముని పేరు ఫిలిప్ కదా చూస్తాం మనం అట్లా నలుగురు హెరో అని చూస్తాం మనం హెరో వంశం అంతా కూడా మనం ఇక్కడ మీకు జ్ఞాపకం ఉంది లేదు కనీసం రెండు మూడు వారాలు వాళ్ళు ఏరితిగా ఇస్రాయల్ దేశం మీద రాజ్యాన్ని సంపాదించుకున్నారు కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు సమప ఆ రాజ్యం సంపాదించుకునే ఆసక్తితో తపనతో ప్రయాసంతో చివరికి సంపాదించుకున్నారు ఎట్లన్నా పరిపాలించాలనే కానీ చివరికి అది పోగొట్టున్నారు శాశ్వతంగా ఈరోజు ఏదో వంశం లేదు ఆ ఏదో అంటే ఏషా సంగతి లేదు ఇక్కడ శరీరంగా మీకు ఎక్కడ కూడా అగౌతరం కానీ ఏదో వంశం ఈరోజు ఆత్మీయంగా ఉంది అన్న విషయాన్ని మనం గమనించినాం ఆ యొక్క వాక్యాలలో ఇవన్నీ దేవుడు ఖచ్చితంగా తన బిడ్డలకి చూపించాలా అని మనం ఎన్నిసార్లు గమనిస్తున్నాం ఎందుకంటే ఆయన ఎవరు చూపించాలి ఈ వాక్యాలు నీకు ఆసక్తి ఉంటే నీకు చూపిస్తాడు లేదని ఆచారపదంగా చదకపోతుంటే నువ్వు చంద్ర నీకు అర్థం కావు ఎందుకంటే ప్రతి వివిధ ఎన్నిసార్లు చదివినావు ఈ వాక్యం కొందరే పర్లోక రాజ్యంలో దుష్టులుంటారు అన్న విషయం నువ్వు ఎంతో ఎన్నిసార్లు గమనించావు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఒక వాక్యం కనిపించావు పల్లూరు రాజ్యం మీ మధ్యలోనే ఉందని ఎప్పుడు గమనించావు పల్లవరాజ్యం ఎక్కడ పల్లూ రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే అది వచ్చింది కాదు ఆల్రెడీ మీ మధ్యలో ఉంది అని చూపిస్తున్నాడు ఈ రోజు క్రైస్తవ సంఘం ఎక్కడ ఉందని ప్రయత్నిస్తుంది ఫైనస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అది మీ మధ్యలోనే ఉందడు దాని కూడా వస్తున్నాడు ఇక్కడికి ఆయన భూమిది ఎందుకు అడుగు పెట్టబోతుందంటే తన తన తన రాజ్యం అది తన బిడ్డలు ఉంటున్న రాజ్యం అది కాబట్టి అక్కడికి కానీ అక్కడ అక్కడ దృష్టిలో కూడా అందుకే ఆ దృష్టిని వేర్పరచడానికి తిరిగి వస్తున్నాయని తిరిగి వచ్చి దాన్ని ఆయన సమక్షంలో పెట్టుకుంటాడు శాశ్వతంగా మనం మనతో పాటు నివసించాల అదే విధానం కాబట్టి దాన్ని వేరుపరచడం కొరకు పౌలు కూడా ఈ విషయాన్ని కొన్ని రాష్ట్రపతి చూపించాడు పర్లోగరాజ్యము ఒక వలకి సంబంధించింది కానీ అక్కడ వల వేసినప్పుడు వలలు ఏం పడతాయినండి నాలుగు రకాల జీవరాశాన్ని చూపించడు ఆయన మనం గణించడం ఒకరోజు దాని తర్వాత మాంసం గురించి ధనిస్తారు పక్షి మాంసము పశువుంసము దాని తర్వాత మనిషి మాంసము అన్ని మాంసము ఒకటే కాదు అని చెప్తాడు అది ఆహారానికి సంబంధించిన బోధగానే కదా పౌరులకు చాలా బాగా అర్థమైంది నాలుగు రకాల క్రైస్తవ గుంపులు పర్లోగరాజంలో ఉన్న ఈ రోజు అన్న విషయాన్ని అతను బాగా చేసుకున్నాడు అది మనం గణించకపోయినా ఈరోజు మనకి విషయాలు అర్థం కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు తన బిడ్డలకి తప్పక ఆ వ్యాఖ్యలు బయలుపరచాడన్న విషయాన్ని మనం ఒకసారి చూసాం క్లుప్తంగా చూడండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై రెండవ ఇది ఇంగ్లీష్ లో కరెక్ట్ గా అర్థమవుతుంది కానీ తెలుగులో లేదా రీతిగా ఇంగ్లీష్ లో ఏముందంటే ఫర్ ద ఫ్రో వర్డ్ ఈజ్ అన్ టు ద లాడ్ బట్ హి సీక్రెట్ ఈజ్ విత్ ద రైచెస్ ఇంగ్లీష్ లో కానీ తెలుగులో అట్లా చూడండి హి సీక్రెట్ ఈజ్ విత్ ద రైచెస్ ఆయన మర్మములు నీతిమంతుల వద్ద ఉంటాయి నీతి మంతులే తన మర్మములను పట్టుకుని ఉండగలరు నీతి మంత్రులకే తన మర్మాలని అతను చూపిస్తాడు అని ఇంగ్లీష్లో ఉంది కానీ తెలుగులో ఏముంది తెలుసా కుటిల వర్తనుడు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును చూడండి ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్లో ఉన్నది ఎట్లుంది తెలుగులో ఉన్నది ఎట్లా చూడండి అందుకే నాకు నేను ఇంగ్లీష్ చదివిన నాకు తెలుగులో వస్తే చాలా కన్ఫ్యూజ్ ఉండేది ఎట్లా అర్థం చేసుకోలేదు కుటిల అంటే తెలుసా మీకు ఇది తెలుగు పదం కదా కుటిల వర్తనుడు అంటే దేవుని వాక్యం నుంచి తొలగిపోయిన వాడు అని అర్థం కుటిల వర్తనుడు అంటే సత్యంలో లేనివాడు అని అర్థం యథార్థవంతులు ఎవరంటే సత్యంలో జీవిస్తున్న వాళ్ళు అందుకు ఆ వాక్యాన్ని అక్కడ చూపించండి అందుకే ఇంగ్లీష్ లేదు మళ్ళా సార్ ఫర్ ద ఫ్రో వర్డ్ ఈస్ అబాబినేషన్ టు ద లాడ్ బట్ హి సీక్రెట్ ఈస్ విత్ ద రైచర్ సీక్రెట్ అంటే మర్మలు దేవుని మర్మ దేవుని మర్మము నీతి మంతుల దగ్గరనే ఉంటుంది వారి వద్దనే ఉంటుంది అన్న విషయాన్ని అక్కడ మనం చూపిస్తుంది అది మనం ఆమోసంలో కూడా చూస్తున్నాం కదా మూడో వద్యంలో ఏడవ వచ్చంలో ప్రభుత్వాన్ని సంకల్పిన వాటిని తన దాసలైన ప్రవర్తలకు బయలుపరచకుండా ఏది కూడా చెయ్యడు ఈ లోకంలో వాటి ఖచ్చితంగా తన బిడ్డకి వాటిని అతను బయలుపరచాల్సిందే అన్న విషయాన్ని మనం చూడాలి గ్రంథం ఇరవై వచనం ఆయన మరుగు మాటలను మర్మలను బయల్పరచును ఆయన మరుగు మాటలను మర్మలను బయల్పరచును మన దేవుడు అంధకాలంలోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస ఆయన యొక్క ఉన్నది మా పితల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్నుతించిచు గలపరుచున్నాను ఎలనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేదివని దాని మరలా చెప్పాను సరే దానియలు ఇది దీనికి సాక్షిస్తాడు మర్మంలోనన్నింటినీ బయలుపరేవాడు మన ప్రభుయే కాబట్టి ఆయన బయలుపరచు మన కృతజ్ఞత స్థుతులు అర్పించాలా అన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి నేర్చుకుంటున్నాం ప్రతి విషయంలో బైబిల్లో ఉన్న ప్రతి మర్మాన్ని బయలుపరచేవాడు మన ప్రభువే అని చూడండి వార్త ఎనిమిదవ అధ్యాయం పదిహేను చూడండి తేట పరచబడని రహస్యం ఏదియో లేదు తెలియబడకయో బయలుపడకయో ఉండు మరుగైనది లేదు అన్ని ఖచ్చితంగా యుగ సమాప్తిలో బయలుపరచబడాల్సిందే అన్న విషయాన్ని చూపిస్తున్నాడు మన ప్రభు మాట్లాడుతున్న మాట అది సమస్తాన్ని బయలుపరుస్తా ఉన్నాడు తర్వాత కలిగిన వాడికి ఎవడను లేని వాడిని ఎవండి తనకు కలిగినది అనుకున్నదని కూడా తీసివేయబడను గనుక మీరు ఎలా వినిచినారో చూసుకున్నాను నేను చెప్పాను కాబట్టి మనం వింటున్న ఈ వాక్యం విషయంలో చెప్తున్నాడు మీరు ఏరిగా దీన్ని అర్థం చేసుకుంటున్నారు నాక వచ్చే మొత్తం పోతుంది అంటున్నాడు ఇక్కడ ఈ వాక్యం నాకు తెలుసు అంటే నేను ఏం లేదని చెప్తున్నాడు కాబట్టి నీ ఆసక్తిని బట్టి కలిగిన వాడికి ఇంకా అనుగ్రహించబడను నీకు ఇంకా ఆసక్తి ఉంటే నీకు ఇంకా వీటిని బయలుపరూ ఉంటాడు కాబట్టి నీ యొక్క ఆసక్తి ఎక్కడుంది ఇవన్నీ తెలుసుకుని పాపులారిటీ సంపాదించుకోవాలన్నా అందరి ముందు గొప్పతనం సంపాదించుకోవాలన్నా అందరి ముందు నీ ఇంటెలిజెన్స్ చూపించుకోవాలన్నా దానివరకు ప్రయాసపడుతున్నావా లేక ఆయనని స్థుతించి మహిమపరచాల ప్రవ్వా నువ్వు తప్ప ఎవరి వీటిని బయలుపరచరు రాజు జరగబోతుంది అంటే ఈ లోకంలో ఏం జరగబోతుందో నువ్వే బయలుపరుస్తావు ఈ లోకంలో రాజులకు ఏం జరగబోతుందో రాజ్యాలక జరగతుందో నువ్వే బయపరచేవాడు ప్రవ్వ అని విడదలకు నువ్వు ఖచ్చితంగా చూపిస్తావు అని దానిలో ఏదైతే కృతజ్ఞత చెప్తుందో నువ్వు అరగే చెప్పగలవా నీకు ఎందుకు అర్థమవుతుంది ఈ లోకంలో ఏం జరుగుతుందో నీకు నీకు తెలియకుండా ఎన్నో జరుగుతుందంటే ఖచ్చితంగా నువ్వు ఆయన సరైన వినియవాణి కావు తన బిడ్డలకి తెలియకుండా చెప్పకుండా ఏమి చేయడు ప్రభు అని ఆమోసు మూడవది చెప్తున్నప్పుడు నీకు తినకుండా ఏమేమో జరిపోతున్నాయి ఈ లోకంలో అంటే నువ్వు ఖచ్చితంగా ఆయన నడిపింపులో లేవు ఆయన స్వరాన్ని వినేవాని వాళ్ళు లేవు ఈ లోకంలో ఏదో స్వరాలు అలిసిపోతున్నా ఏమేమో వింటున్నావు ఎక్కడెక్కడో వింటను గానీ అసలైన స్వరంలో వినలేని స్థితిలో ఉన్నావు నువ్వు ఎరితిగా ఆయన సన్నిధిలో నీతిమంతులుగా ఉండగలవు చూడం చాలా జాగ్రత్తగా ధ్యానించాల్సిందే నిన్ను చూచుకో అని చివరి భాగం చెప్తున్నాడు జాగ్రత్తగా చూచుకోవాలా మీరు ఎలాగో వినుచున్నారో చూచుకోవడని చెప్పాను అనేక వాక్యాలు అనేక ప్రాంతాల్లో నువ్వు వింటున్నావు నువ్వు ఏలాగో వింటున్నావు చూసుకో నీ బాధ్యత ఎవడు దేవుని వాక్యానుగుణంగా చెప్తున్నాడు ఎవడు దేవుని ఆత్మ ప్రేరేపించగ చెప్తున్నాడు అది దేవుని వాక్యానికి సమంగా ఉందా లేక విరోధంగా ఉందా లేదా అనేది నువ్వు చూసుకోకపోతే నువ్వు ఖచ్చితంగా మోసపోతావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అసలైన మర్మం మర్మంలతో కూడిన బోధాంటారు ఏ మర్మం అది అసలైన మర్మం ఏం చూడండి చివరి ఒక వాక్యాన్ని చూపించి మీ దగ్గర దగ్గర దానికి వెళ్ళిపోతున్నాను రోమి రాష్టపత్రిక అధ్యాయం ఇరవై వచనంలో అసలైన మర్మం ఏంది సమస్తమైన అన్య జలు విశ్వాసమునకు విధేదినట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి రహస్యంగా ఉంచబడ్డ ఈ మర్మము ప్రత్యక్షపరచబడింది ఆల్రెడీ అని చెప్తున్నట్టు చూడు నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తిరుమబడి ఉన్నది ప్రవర్తలకు తెలపబడిన మర్మం తప్పగా దేవుడు తన పర్వతాలకి మర్మాలు తెలుపుతాడు అందుకే నీకు ప్రవర్చన అవసరం భాషల వరం కావాలా బ్రదర్ ఎవరు చూసినా అదే ప్రార్థన చేయమంటారు సిస్టర్స్ కానీ బ్రదర్స్ గానీ బ్రదర్ నాకు భాషావరం కావాలి బ్రదర్ నా పక్కన భాషలో దేవుని శుద్ధిస్తున్నాడు నేను భాషలో శుతించలేకపోతున్నాను సరే సిస్టర్ నీకు వచ్చిన భాషలో శుతించచ్చు కదా లేదు నీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో శృతించు తెలుగు వస్తే తెలుగులో సృష్టించు ఏ భాష లేదు నేను దేవతల భాషలోనే సూచించాలంటే నీకు అర్గంగానే భాషలో సృష్టించడానికి ఆసక్తి ఉంది కానీ ప్రభుత్వడు అసలైన ఆసక్తి నీకు ప్రవేశ వరంలో ఉన్నట్టు ఆసక్తితో ఆపేక్షించండి ఆత్మ ప్రత్యక్షతను ఆత్మల ఆసక్తితో ఆపేక్షించాలని మరి విశేషంగా ప్రవచవరం ఆ మర్మం ఏందో చూడండి నిత్యదేవుని ఆగే ప్రకారము ప్రవర్తన లేఖన ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఆ మర్మం ఏందా మర్మం ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్థ అంటే నీ సువార్తం కనిపించాలా నువ్వు సేవలో ఉన్నప్పుడు నువ్వు సువార్థ నువ్వు వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ మర్మము నీ సువార్థ రూపకంగా లేక నువ్వు వాక్యపరంగా చెప్తున్నప్పుడు నీ వాక్యంలో నుంచి ఆ మర్మం బయటికి రావాలా ఎందుకంటే నేను కూడా మరుగు చేయడానికి అన్ని బయలుపరచవలసింది యువ సమాప్తిలో అసలైన మర్మం గురించి మనం ప్రయాసపడుతున్నామా చూడండి నా సువార్థ ప్రకారము యేసు క్రీస్తును ప్రకటన ప్రకారం గాను యేసు ఆ అనాది కాలం నుంచి రహస్యంగా ఉంచబడ్డ మార్మం ఏసుక్రీస్తుకి సంబంధించిన వర్తమానం లేక రక్షణ మార్గం యేసు ప్రభుత్వ తప్ప ఎవరి వలన కూడా రక్షణ కలగదు అని చెప్పే సువార్త ఒక పాడు ఈశాల్ పైలకి వాళ్ళ యేసు తృణీకరించినా వారికి వేరే మార్గంగా వేరే రూపంగా దేవుడు రక్షణానుభవం అని చెప్పి ప్రకటించిన విన్న చాలా భయంకరమైన మోసం వాడు ఎవడన కావచ్చు గ్రీసుడే కానీ గ్రీశు దేశ వాడి దాసుడే కానీ స్వతంత్రుడే గాని యూదుడే గాని ఎవడనే కాని యేసుక్రీస్తు ద్వారా తప్ప వేరే మార్గం లేదు రక్షణానుభవం నువ్వు ఇసల దేశంలో పుట్టిండొచ్చు ఆ గోతంలో పది పన్నెండు గోతంలో పుట్టినొచ్చు లేక అన్నిలో పుట్టిండచ్చు ఎక్కడ పుట్టినా కానీ రక్షణ మార్గం కేవలం మన ప్రభువే ఆ పాఠశాల ఏ రీతిగా చెప్తున్నాడు ఎక్కడ ఉంది దానికి ఆధారం ఒక దూత వచ్చి యుగ సమాప్తిలో వాడికి మళ్ళా సువార్థ ప్రకటించినట్ట చెప్పడు అటువంటి అవకాశం లేదు మనుషుల ద్వారానే అది ప్రకటించబడాల గా దూత కూడా ప్రకటించలేదు అటువంటి స్వార్థ ఎందుకంటే దూతల గురించి అతను మరణించలేదు మనుషుల పాపాల గురించి మరణించడానికి కాబట్టి పాపం నుంచి విడుదల పొందిన సాక్షిగా ఆ సువార్థను ప్రకటించగలవు కాబట్టి ఆ మర్మము అనాది నుండి దాచబడ్డ మర్మము ఏసుక్రీస్తు సంబంధించిన ప్రకటన అనుంది అక్కడ పౌలకు అర్థమైంది అది రోమ సంగా రాసుకో చెప్తున్నాడు అసలే మర్మం ఇది మర్మంతో బోద అనేసి పిచ్చి పిచ్చి పిచ్చి అని గణ సమయం చేస్తున్నాడు అసలే మర్మము మన ప్రవ్వే నువ్వు ఎన్ని వాక్యాలు జరిచినా ఎక్కడ చూసినా నీకు మన ప్రవ్వేది అనిపించాల నీ సువార్తలో రక్షణ సందేశం లేకపోతే నువ్వు మర్మాన్ని అర్థం చేసుకోలేదా ఆచారబద్ధంగా నువ్వు కాలాన్ని ముగిస్తున్నావు మర్మంంతగుడిన బోదంటే ఏం లాభం చెప్పు అసలే మర్మం నువ్వు చెప్పకుండా మనుషులను భయపెడుతున్నావు మర్మములు మర్మము ఏం లేవు మర్మలు అన్ని తేటగా బయపరచబడ్డ మర్మాలన్న విషయాన్ని మన ప్రభే జ్ఞాపం చేస్తాడు కాబట్టి చూడండి జకరీ గ్రంథంలోని విషయాలను మనం మరోసారి కృప్తంగా గనిస్తాం దానికి సంబంధించిన ఉపోద్ఘాతాన్ని మనము ముగించుకోలేకపోయినా పోయిన వారం జకరీ గ్రంథంలో పద్నాలుగు అధ్యాయులు చూసినాం కదా ఈ పద్నాలుగు అధ్యాయులు నాలుగు భాగాలుగా విభజింపబడ్డాయి ఫస్ట్ భాగము మొదటి అధ్యాయము మొదటి ఆరు వచనాలు అంటే దర్యావేష కాలానికి సంబంధించింది లేక ఆ పారసిక రాజు లేక బబులోని మీద పరిపాలిస్తున్న పారసిక రాజు అనే దర్యావేశ సంబంధించిన విషయాలు దాని తర్వాత ఇసల్ జీవిస్తున్నారు హగ్గై ప్రవచనాలు ముగించే టైంకి జకరియా ప్రవచనం ఆరంభం టైంకి ఇసల్ పరితిగా జీవిస్తున్నారన్న విషయమే మొదటి ఆరు వచనాలలో దేవుడు చూపిస్తున్నాడు రెండవ భాగము మొదటి అధ్యాయము ఏడవ వచనం మొదలుకొని ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం వరకు ఉంటుంది మొదటి అధ్యాయము ఏడవ వచనం మొదలుకొని ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం వరకు రెండవ భాగం ఇందులో జకరియాకి ఎనిమిది దర్శనాలు జరుగుతాయి మనం దీర్ఘంగా ఆ దర్శనాలు ధ్యానించబోతున్నాం మతపరమైన క్రైస్తవ జీవిత విధానంగా వారిని ధ్యానించం ఈ లోకంలో ఏరికిగా వారిని ధ్యానిస్తున్నారు కూడా మనం చూపించక తప్పదు క్రైస్తవ సంఘంలో ఆ దర్శనాన్ని వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటున్నారో అన్న విషయం మీరు అర్థం మీకు మీకు తెలియాలా ఎందుకంటే మీరు ఫస్ట్ టైం వాటిని ధ్యస్తున్నారు కాబట్టి అదే రీతిగా ప్రభు మనకి రీతిగా బయపరిచండి ముఖ్యంగా నాకు రీతిగా బయలుపరచండి అది నేను మీకు ప్రకటించినప్పుడు అది నిజంగా దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా అని పరిశీలించండి మీ బాధ్యత మీరు వాటిని పరిశీలించుకోవాలి ఈ ప్రవచనము ఈ రీతిగానే అర్థం చేసుకోవాలన్నా ఇంకేదైనా రీతిగా అర్థం చేసుకోవాలన్నా అన్నది మీ యొక్క ప్రయాసం దానికి మీకు ప్రార్థన అవసరము పరిశోధించడం అవసరము లేకుండా పరిశోధించడం ప్రభు వాటి మీ ఎందుకంటే మతపరమైన జీవితంలో సగం సత్యం సగం అబద్ధం ఉంది కాబట్టి ఈ ప్రవాసాన్ని వాళ్ళు దాన్ని వ్యక్తపరిచినప్పుడు నీ హీతిగా సంపూర్ణమైన సత్యం వెల్పరచబడతాయి ఆ మత ఆచారాల నుంచి నువ్వు బయటకి వచ్చి ప్రభు పిలుపు పిలికి ఆయన అను ఆయన ఆయన పిలుపుకి తగినట్లు జీవించినప్పుడు విధేయత చూపించినప్పుడు ఆయన మాట్లాడతా నితం అప్పుడు నువ్వు వాటిని వాగ్రత్త తీసుకోవాలి కాబట్టి బిరియాన్ సంగస్ల గురించి మనం వినిసలేం వాళ్ళ తెలుసులో కట్టే గడువు ఎందుకు సాక్ష్యం పొందిం పౌరులు లాంటి చెప్పిన వాక్యం కూడా నిజంగా దేవుని వాక్యమా కాదని పరిశీలించి పౌలు స్వీకరించిన వాళ్ళు మీరు కూడా నన్ను స్వీకరించాలంటే మీ దాన్ని దర్శించాలి నేను పౌనంత గొప్పని కాదు మీరు కూడా నేను చెప్పే వాక్యాన్ని స్వీకరించక పరీక్షించాలి మీ బాధ్యత ఎవరైనా కానీ చెప్పేవారు ఎవరైనా కానీ రభు నుంచి వచ్చాం లేక దృష్టి నుంచి వచ్చాడా అని వివేచించే బాధ్యత లేకపోతే యువ సమాప్త్యంలో చూడండి కొంతమంది ఇందాక తీసుకోండి వాక్యం ఎందుకు కొంతమంది ఎక్కువ మంది మోసపోతున్నారు మనం ఆ రైతు ఆ చిన్న గుంపులో ఉండేటట్టు ప్రయాసపడాలి మనం మన సేవ జీవితంలో దాని కొరికే మూడవ భాగము ఏడు ఎనిమిది అధ్యాయంలో ఈ ఎనిమిది దర్శనాలు ఆ రెండో భాగం సంబంధించిన ఎనిమిది దర్శనాలు మనము ధీర్యంగా ధనిపిస్తాం ఎందుకంటే ఆ దర్శనాలు మనకి దాని గ్రంథంగా కనిపిస్తాయి దాని తర్వాత ప్రగాఢ గ్రంథాలు కనిపిస్తాయి కాబట్టి మనము వచ్చేవారం నుంచి దానిల గ్రంథము జగరే గ్రంథము ప్రణ గ్రంథంలోని వెనకకి ముందుకి వెనకకి ముందుకి అవి చూస్తుంటాం దర్శనాలు పర్ఫెక్ట్ గా అతికినటువంటి దర్శనం సాధారణంగా మతపరమైన సంఘాలలో ధాన్యుల గ్రంథము ప్రగణ గ్రంథం ధరిస్తారు అది లోకాతీతంగా ఉంటాయి వాళ్ళ ప్రవచనాలు కానీ ఆత్మీయమైన సూచనలు ఆ చిహ్నాలు దేనికి సంబంధించినవి అన్న విషయాలు మనకు గణించాలంటే కంపల్సరీ ఖచ్చితంగా జగరే గ్రంథం ధరించాలి అది ఎట్లా మిస్ అయిపోయిందో ఇతర కాలంలో మనకు లేదు సంఘాలలో ధాన్యలు ప్రకాణ గ్రంథాలే ధనిస్తారు కానీ మధ్యలో జకరే గ్రంథం ఉంది అన్న విషయాన్ని మనం పాటించుకోవట్లేదు ధాన్యాలు కలిగిన దర్శనాలు దేనికి సంబంధించినవి జకరీ కలిగిన దర్శనాలు దేనికి సంబంధించినవి ఆ నాలుగు గురాల గురించి మనం ధనిస్తాం అక్కడ కనిపిస్తే మనకి ఆ గురాలన్నీ దాని తర్వాత ప్రకాణ గ్రంథాల కనిపిస్తాయి గురువులు దీనికి సంబంధించినవి ఒక్కొక్కరు ఒక రీతిగా ప్రకటిస్తావుతారు కానీ మనం ప్రార్థన పూర్వక ప్రవ్వా ఇది మీ ప్రేరపన వల్ల కలిగిందా నాకు చూపించి ప్రవ్వా దాన్ని నీ రీతిగా స్వీకరించా లేదా అనేది ప్రతీక్షణానికి అవసరం ఆ ప్రార్థన అప్పుడే నువ్వు దాన్ని స్వీకరించగల లేకపోతే కష్టంగా మోసపోతావు మరి విశేషంగా ఇంటెలిజెంట్ గా హై స్కాలర్లీ పీపుల్ చెప్తున్నప్పుడు వీళ్ళు ఆత్మీయ నడిపిస్తున్నారా లేకపోతే వాళ్ళ సొంత జ్ఞానంతో చెప్తున్నారనేది నువ్వు గ్రహించకపోతే నువ్వు మోసలు పడిపోతుంది కాబట్టి మూడవ భాగం ఏడు ఎనిమిది అధ్యాయాలలో చిన్న చిన్న విషయాలు ప్రవక్త ప్రజలతో మాట్లాడుతుంటాడు వాటికి సంబంధించినవి చివరిగా తొమ్మిదవ అధ్యాయం మొదలుకొని నాలుగు భాగాలను కానీ ఇంకొక భాగం ఎక్స్ట్రా పెట్టుకుంటాం మనం తొమ్మిది నుంచి పదకొండు అధ్యాయంలో దేవుడి యొక్క వారం ఏంది అనేది మనం ధ్యానం ఒక రోజు మనం ధ్యానించడం మరోసారి తిరిగి ధ్యాన చదువుతున్నాం ఇంతకుముందు కాలం ఒక వన్ ఇయర్ క్రితం ధ్యానించడం మన ప్రభు యొక్క బారం ఏంది అని ఇంటర్నెట్ లో ఉన్నది అది రికార్డింగ్స్ మీరు చూసుకొచ్చుకోవాలంటే అయితే జకరీ గ్రంథంలో తొమ్మిది నుంచి పదకొండవ అధ్యాయం వరకు మొదటి భారం మొదటి భారం ఏంది మన ప్రభు యొక్క మొదటి భారం ఏంది అనేది మనం దినచబోతున్నాం రెండవది పన్నెండవ అధ్యాయం నుంచి పద్నాలుగవ అధ్యాయంలో దేవుని యొక్క రెండవ భారం ఏంది అనేది మనం చెబుతున్నాం మన ప్రభు యొక్క రెండవ భారం ఏంది ఎఫరైన్ కి సంబంధించిన విషయాలు మనం గరిస్తాం ఇవన్నీ కొంత కష్టతరంగా ఉంటాయి ఎందుకంటే రకరకాల విషయాలు మన మైండ్కి తడతా ఉంటాయి ఇక మీద ధరించబోతుంటే కానీ వాటి దేవుడు మనకి సింప్లిఫై చేసి చూపిస్తున్నారు ఎందుకంటే ఆయన విధమ తన బిడ్డలు చిన్నపిల్లలు మన అంతా చిన్నపిల్లలు ఆయన దృష్టిలో నువ్వు చిన్నపిల్లగానే ఉండాలి అంటే దేవుడిని రాజు ఇలాంటి వాదని చెప్పి ప్రభావం మేము చిన్నపిల్లలు మాకు ఇంతగా అర్థంగా నువ్వే చెప్పాలంటే చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తాను ఆయన విధానమది కాబట్టి నువ్వు ఇంటెలిజెంట్ నాకు అంత అర్థం అయిపోతుంటే పిచ్చింది నీకేమర్థం కాదు నువ్వు నీలో అహం ఉంది అంత విరవీగడం అనేది వాటి నీకు చూపించాడు ఎందుకంటే అహంగా ఉండే వాళ్ళకి ఎప్పుడు బయలుపరచాడు దేవుడు నువ్వు సంపూర్ణంగా సన్నిధిలో తగ్గించుకుని బ్రవ్వా నాకు ఇది ఆసక్తింది వీటిని నేర్చుకోవాలని నాకు చూపించి ప్రవ్వాన్ని దానిని ప్రార్థించినట్ల మనకు కూడా అటువంటి ప్రార్థన అవసరం సార్ ఇప్పుడు మొదటి వచనంలోని కొన్ని మొదటి అధ్యయనంలో కొన్ని వ్యాఖ్యాలు తీసుకుని మనం ఈ రోజు కాలాన్ని ముగించుకుందాం మొదటి అధ్యాయము మొదటి వచనం దర్యావేశు ఏలుబడి రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యహోవాకు ప్రవక్త ఇద్దకు పుట్టిన జకరియా కుమారుడైన జర బెరకియా కుమారుడైన జకరియాకు ప్రత్యక్షమై సెలవించినది ఏమనగా మీ పితరుల మీద బహుగా గోపించను చూడండి పితరుల మీద బహుగా కోపించాడు ఎందుకు పితరులు ఏ రీతిగా జీవించిన విషయం నేను ఎన్నిసార్లు చూపించిన ఇర్మియా కాలం కష్టపడికి వాళ్ళందరూ ఏహెచ్కే కాలంలో చూస్తున్నారు వీళ్ళంతా సమకాలికలే ఒక రీతిగా వీళ్ళందరికీ చూపించిన ఒకటి ఏంటంటే చివరికి పెద్దలందరూ దేవుని మందిరంలో దయాలని పూజించారు అంతే ఆ పన్నెండు గోత్రీకులు వాళ్ళ పితరులు అందరూ సమస్త చతుష్పాద జంతువుల విగ్రహాలని వాళ్ళు వాటికి దూపం వేసి దేవుని మందిరం లోపల పూజించారు బయటికి మన దేవుని మందిరమే కానీ లోపల దయ్యాలని వాళ్ళు పూజించారు అది ప్రభు మనకి మనకి చూపించండు అది మనకే కాదు ఏజ్ కే చూపించండు ఇర్మికి చూపించండు ఏషాయికి చూపించండు దాని తర్వాత అనేక మంది పర్వతాలకు చూపించండు మనం కొంత కొన్ని నెలల క్రితం చూసాం హగైకి ఇప్పుడు జగర్యాత మాట్లాడుతున్నాడు అదే విషయం మీ పితంలాగా మీరు జీవించొద్దు ఎందుకంటే పాత పాత జీవితం అని చెప్తున్నాడు పితనులంటే పాత జీవితం పాపపు జీవితం అని చెప్తున్నాడు యహోవ మీ పితరుల మీద బహుగా కోపించను ఎందుకు వారి జీవిత విధానం అట్లా ఉండే యహోవ మీ పితల మీద బహుగా కోపించను కాబట్టి నీవు వారితో ఇట్లా నువ్వు సైన్యులకు అధిపతిగా మీరు నా తట్టు తిరిగినట్ల నేను మీ తట్ట తిరుగుదని సైన్యులకు అధిపతి యోహోవా మీ పితరుల వల్లే మీరు జీవిస్తే మీరు నశించిపోతారు కాబట్టి నా తట తిరగండి నేను మీ తట్టి అంటాను అంటే నా తటమంటే మీరు యథార్థంగా తయారుగా ఉండండి దుష్టత్వాన్ని తొలగించుకోండి నుంచి మీరు దుష్టత్వంలో ఉంటే మిమ్మల్ని వేరు పడస్తా మిమ్మల్ని బయట పడేస్తా చకట్లో పడేస్తా ఆ వాక్యాలు ఎప్పటి మనకు ఉంటాయి ఇదే సైన్యంలోకి అధిపతి యూహో వాకు మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యంలోకి అధిపత్యకు యహోవా సెలభించింది అనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించడం వారు వినకపోయిరి అనాది కాలం నుంచి ప్రవక్తలు చెప్తున్నా గానీ వాళ్ళు వినలేదన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఎందుకంటే మన హృదయాలు అయితే ఉంటే ఈ రోజు కూడా అంతే క్రైస్తులకు చెప్తే వీళ్ళు వినరివి వినరు చాలా కఠినంగా ఉంటారు మరి విశేషంగా మీరు సేవకులను చెప్పండి వినరి వాక్యాలు ఎందుకు తెలుసా చెప్పేవాడు ఎవడు అని పరిశిస్తూ ఉంటారు వీడెడు వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వీడు ఏ చర్చ నుంచి వచ్చింది వీడి ఎక్కడి నుంచి వీడి ఎక్కడ చదువుకుడు ఎక్కడ థియాలజీ చేసి ఎక్కడ డివిటీ చేసి ఎక్కడ బిహేజీ చేయండి ఫారెన్ కంట్రీ లా వీడికి ఎంత పెద్ద చర్చి ఉంది వీడికి ఎంత పాపులేషన్ ఇట్లా ఇట్లా చేస్తానంటే శరీరంగా చేస్తూ ఉంటారు ఇరివిక అయిన సంగు ఉండేనా ఏషికైనా సంగముండేనా ఏ ప్రవర్తకన్నా ఒక మందిరముండేనా పాత నిబంధన కాలంలో చెప్పండి ఎందుకు కృత కాలంలో కృత నిబంధకాల ప్రారంభంలో బాప్తిజం ఇచ్చి ఉన్న ప్రవర్తన కదా ఆయనకు మందిరం ఉండేనా ఆయన ఒక చర్చ ఉండేనా ఆయనకి ఆయన ఏం సేవ చేడు కదా ఆయన ఏరితిక దేవుడు ప్రేరేపించు మల ఆయన చెప్తుంటే వాక్యం ఎట్లా విన్నారనుషులు ఎక్కడ మనుషులు శరీరకంగా ఉంటున్న వ్యక్తిని చూస్తున్నారు గానీ వాడు ఆత్మచ్యత నడిపంబడుతున్నా నిజంగా దేవుని వాక్యం ఉందా లేదా అని పరిశీలించే కాలంలో లేరు నోవా చెప్తా విన్నరా నోవా తన తరంలో నిందరబుల్ చూస్తాం నోవా సువార్త ప్రకటించుడు తన కాలంలో మనుషులే కూడని స్వీకరించిండ మొత్తం ఎతీస్ లాగా తయారైన కాబట్టి మొత్తం కొట్టుకోక లోతు కాబోయే లోతు కాలంలో కూడా ఎక్కడే జరిగింది సదమ గౌమర కాపడనే చేసారు ఆయన సువార్త ప్రకటిస్తే యుగ సమాప్తిలో అట్ట తయారైపోతున్నారు మనుషులు నీ సొంత వాళ్లే నిన్ను హీలన చేస్తుంటారు వీడి నాకు కళ్ళ వీడేంది వాక్యం చెప్పడం అని చెప్తారు ఇది క్రైస్తవ సంఘంలోనే దుశ్యత్వం వాళ్ళు ఆడితిక తయారైనర్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ప్రభు మనకి వచ్చి ఇదే యోహో మీ పితరులు ఏమైంది అందరినీ నశించిపోయినారని చెప్తున్నాడు ప్రవర్తలు నిత్యము బ్రతుకుదరా ఆయనను నా సేవకులైన ప్రవర్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టణలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా దానికి తగిన శిక్షణ అనుభవించలేదా వాళ్ళు నెరవేరగా తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యొహో మనకు చేదాల్చిన ప్రకారంగా ఆయన అంతయ్యూ మనకు చేసిన్నాడని చెప్పుకునేది పశ్చాత్తాపం లేదు గాని మనకు తగిన శిక్ష పర్లేదు అని అనుకుంటున్నారు ప్రభావ మమ్మల్ని క్షమించిందైనా అని ఒకరే ప్రార్థన చేసిందా అంటున్నాడు అక్కడ సమర్థించుకోవడం ప్రతిదీ సమర్థించుకోవడానికి తయారెత్తున్నారు మనుషులు ఏడవ వచనంలో మరియు దర్యావేశం సరే ఇక్కడ ఒక దర్శనం ఆరంభమైతుంది క్లుప్తంగా ఈ దర్శనం మీకు వ్యక్తపరుస్తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం వచ్చే వారం దీర్ఘంగా ఈ దర్శనం ఫస్ట్ దర్శనం అనేది ఎందుకంటే జకరియాకి ఎనిమిది దర్శనాలు కలుగుతాయి ఎనిమిది దర్శనాలలో అంటే యుగ సమాప్తిలో ఏం జరుగుతుంది ఆ ఎనిమిది దర్శనాలలో దేవుడు చూపిస్తారు అతనికి కాబట్టి జగర్యాకి అర్థం కాదు దూతాడు ఇది ఏం చెప్పంటే దూత విశదీకరిస్తాడు కానీ దాని దీర్ఘంగా విశదీకరించాడు ఎందుకంటే జగర్యా నీ కాలంలో నెరవేరారు దాని అంతే మాట్లాడడం దాని నాకు ఈ దర్శనం అర్థం కట్లేదు ప్రభావ అంటే ఈ దర్శనము దేనికి సంబంధించిందో చెప్తాను విను అని విశదీకరించాడు కానీ చివరి అధ్యాయం చివరి భాగంగా వచ్చేటప్పటికీ ధాన్యాలు అడితే నీకు అవసరం లేదు ధాన్యాలు నీకు అవి అర్థం కానీ అవసరం లేదు నాకు అర్థం కావట్లేదు ప్రభావం అంటే నీకు అర్థంగా అనవసరం లేదు ధాన్యాలు ఎందుకంటే అవి నీ కాలంలో నెరవేరే ప్రవశాలు కావు రెండు వేల సంవత్సరాలు తర్వాత రెండు వేల ఆ ఐదు వందల ఆరు వందల నీకు అవసరం లేదు నువ్వు కాలంలో ఉండవు నీకు అవి అర్థంగా చెప్తే భవిష్యత్తులో ఇంత మాడర్న్ ఉంటుంది లోకం నీకు అర్థం కాదు యునైటెడ్ స్టేట్స్ అనే దేశం ఉంటుంది ఎందుకంటే ఆ కాలంలో ఇప్పుడున్న దేశాలలో ఎన్నో లేవు అంతకు ముందున్న లేవు ఇప్పుడు అంతకుముందు దేశాలు మీకు కనిపిస్తుందా తూరు సీదోను ఉన్నాయా చెప్పండి హిత్ల దేశం ఉందా హివీల దేశం ఉందా అమూర్ల దేశం ఉందా ఎగుసీల అవి దేశాలు కదా ఐదు దేశాలు అబ్రామ్ కాలం యుద్ధాలు ఫస్ట్ వరల్డ్ వార్ అక్కడ జరిగిందని మన బైబులు చూస్తాం ఆ దేశాలు మీరు కనిపిస్తాయి రోజు బహుళనుందా అంత గొప్ప దేశం అది ఒకప్పటిలో ఎక్కడుందా దేశం పరసి పారసీక దేశం ఎక్కడుంది అశుర్ ఎక్కడుంది రోజు గొప్ప దేశాలు కదా ప్రపంచాన్ని గడగడ లాడించే దేశాలు అవి చరిత్ర ఉంది గడగడ లాడించిన దేశం ప్రపంచాన్ని ఎక్కడుంది చెప్పండి ఎస్తరు కాలం ఇలా మనం చూస్తాం ఇండియాని కూడా పరిపాలించినట్టుందా చరిత్రలో ఎస్థానం మొదటి దేవున్లో కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు అహర్షోజు రాజు పారసీక దేశాన్ని పరిపాలించింది ఈ దేశం అంత దేశం హండ్రెడ్ కౌంటీస్ పరిపాలించిన దేశం అది లేదు ఈరోజు బొమ్మలోను దేశం అంత వైభవంగా ఉండి ప్రపంచానికి ఎడపరాలించిన దేశం పరిపాలించింది ప్రపంచాన్ని ఈ రోజు దేశం అరణ్యంలాగా ఉంటుంది ఆ దేశం లేదు ఎడారి లాగా ఉంటుంది ఈరోజు ఆ ప్రాంతం అంటే కొత్త కాలానికి ఆ గాలికి ఇసుక కొట్టుకొచ్చి శాశ్వతంగా అవి జ్ఞాపకం రాకుండా పోతాయి ఎందుకంటే దేవుని దృష్టిలో అవి ఎంతగానో హెచ్చించుకున్నాయి దీవుని కంటే ఏవి హెచ్చిపబడతాయి అవి శాశ్వతంగా మారబడ్డాయి ఒకప్పుడు ఎంత వైభవం ఉన్న ఐగుప్త దేశము ఈరోజు పవటీ దేశం పేదరికం ఉంది ఆ దేశంలో ఒకప్పుడు ప్రపంచానికి వెళ్ళగాలని దేశం అది ఈరోజు ఎందుకు అడ్రస్ ఎక్కడ పోయినాయి ఆ దేశాలు ఎన్నో దేశాలు మనం చూస్తాం అడ్రస్ లేవు క్రీటు దేశం క్రీటు దేశము ఈరోజు లేదు అది నెలలో మునిగిపోయింది ఆ ముగిపోయి టైంకి వాళ్ళు అక్కడి నుంచి బయటకొచ్చి తల్లిచి పాలస్తీనా దేశంలో స్థిరపడిపోయారు పాలస్తీన్లంతా ఆ దేశాల సమస్యంలో ఒక చరిత్రలో ఏషియా గ్రంథంలో చూస్తాం అది ఆ దేశాలు ఈరోజు ఏడు కనిపించామని దానిలు నువ్వు విన్న దేశాలు ఇప్పుడు లేవు ఇప్పుడుండవు ఇప్పుడున్న దేశాలు భవిష్యత్తులో ఉండవు నీకు తెలియదు ఇండియా అనే పదం నువ్వు వినవు ఎప్పుడు చైనా అనే పదం ను వినవు నీకు అర్థంగా ఏదైనా అమెరికా అనే దేశానికి తెలియదు గోమేర్ అంటే ఏదో తెలియదు మాగు గౌబాగు అంటే నీకు తెలియ దేశాలు ఏవో గోగు మాగో గంటే ఏంది నీకు గెలదు అది జర్మనీనా రష్యానా జార్జియా నీకు గెలవ ఆ దేశాలు ఎందుకంటే భవిష్యత్తులో ఉండబోయే దానికి ఇంత ముందు లేవు పేర్లు కానీ ఇంత ముందు దేశాలకు గుణగనో భవిష్యత్తులో ఉండే దేశాలకుంటుంది అది నీకు ఎట్లా అర్థమవుతుంది నీకు అర్మైన వేస్ట్ కదా తెలుసుకోవాలి ఎందుకంటే నీకు అలా నెరవేరదు నువ్వు వారిని ప్రకటించలేదు కానీ వీటిని అర్థం చేసుకుని ప్రకటించే వాళ్ళు భవిష్యత్తులో కుట్టబోతున్నారు వాళ్ళ కొరకు నువ్వు ముద్రించు నేను ఆ ముద్ర యుక్త వాళ్ళు పుట్టినప్పుడు కాబట్టి మన కాలం వరకు వీటిని ముద్రించి ఇప్పుడు మన కాలంలో వీటి అన్నింటినీ విప్పిండు నీ బాధ్యత వీటి నేర్చుకొని నువ్వు ప్రయాసంతో వీటిని అందుకే నీకు ఇంతగా ఇచ్చింది ఇంతగా చదివించింది నేనైతే అంటేనే అర్థం తీసుకుంటాను ఎందుకంటే గొప్ప గొప్ప సేవలకు ఇటువంటి జ్ఞానం అనుగరించలేదు పనికి మనలాంటికి వాళ్ళకి ఎందుకు అనుగించింది మనకేం స్పెషల్గా సంఘాలు లేవు ఒక ఐడెంటిటీ గుర్తింపు పట్టు అసలేవు అయినా కానీ మనకి ఎందుకు ఇచ్చాడు నీ ఆసక్తిని బట్టి నువ్వు ఆశతో వీటిని నేర్చుకోవాలని తప్పబడతాన్ని బయల్పరిచి మన ముందు గౌను ఉంటావు నువ్వు గవనడానికి వీళ్ళు నేను ఎవరు తన్నాడు ఎవరు తెలుసు ఎందుకంటే తన్ను తినే సేవకులు వేరే వాళ్ళు ఎందుకు తన్ను తింటారు మీకు నిర్శారని చూపిస్తున్నారు వా్యాపరంగా మనల్ని ఎవడు తన్నాడు ఎందుకంటే నేను ఎన్నో గ్రామాల్లో సేవ చేసాను రకరకాల ప్రాంతాల సేవ చేసిన ఒకటి నాకు తెలుసు ఎవడు తను తింటాడు ఎవరు మరణించాడు ఎవడు తను తినాడు ఎవరు మరణించాడు ఎందుకంటే మనం ఆల్రెడీ మరణించారు మన స్పెషల్ మనం ఏం ఆయన మరణ భూస్థాపన పునరుదాల్లో మనం ఆల్రెడీ పాల్పొందిన వాళ్ళం కాబట్టి మనకి మన మీద మరణంకి మన మీద హక్కు లేదు మనం ఆల్రెడీ చచ్చిన వాళ్ళం ఈ లోకం దృష్టిలో అందుకే నేను ఈ లోకం మీద ఏ ఆసక్తి ఉండదు ఆశ ఉండదు సచివైన శ్రమానికి ఏమి ఆసక్తి ఉండదు ఆత్మీ జీవితంగా జీవితం తర్వాతనే కానీ ఆయన ఆయనకి అంగీకారంగా నువ్వు జీవించలేదు కానీ నువ్వు ఒక దిక్కు సచిపోయిన వాళ్ళ లాగా ఉంటావు ఇంకో దిక్కు లగ్జురీస్ లైఫ్ లో జీవిస్తూ ఉంటావు అదే క్రైవచిత ఇరవచ్చు ఒక దిక్కు గుడ్ ఫ్రై చేసుకుంటావు ఇంకో దిక్కు క్రిస్ కూడా చేసుకుంటావు అదే క్రైస్తవ జీవితం ఇవ్వచ్చు నువ్వు సగం శ్రమ గుండబోతుంటావు సగం లోకాతీకంగా జీవిస్తూ ఉంటావు అదే క్రైస్తవ చిత్తం ఇచ్చు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నావు కాబట్టి నువ్వు సంపూర్ణంగా సత్యంగా మారాలా లేకుంటే సంపూర్ణంగా అబద్ధంగా మారాలా అది నీ తీర్మానానికి సంబంధించింది అందుకే ఈ ప్రవచనాన్ని మనకొక చూపించండి చూడండి మొదటిసారి ఈ మొదటి దర్శనం మనం క్లుప్తంగా చూసుకుని వాక్యాన్ని ముగించుకుంటావు ఎప్పుడు దర్శనం చూడండి ఇది ఒకటే చరిత్ర పుస్తకం ప్రపంచం అంతటా మత గ్రంథంలో కూడా డేట్స్ ఇయర్స్ కనిపించవు భగవద్గీత ఎప్పుడు రాయబడింది ఎవరు చెప్పలేడు రామాయణం ఎప్పుడు రాయబడింది ఎవరు చెప్పడు దానికి డేట్స్ అంటూ లేనలేవు మహాభారతం ఎప్పుడు జరిగిందో ఎవరు చెప్పలేదు ఏ పుస్తకం కానీ ప్రపంచంలో రచించబడ్డా ఏ పుస్తకంలో ఇంక్లూడింగ్ కురాన్ లో మీకు డేట్స్ కనిపించవు ఈ ఒక్క పుస్తకంలోనే డేట్స్ తో పాటు కనిపిస్తాయి ఏ రాజు ఏ సంవత్సరము ఏ తేదీ అనేది ఈ ఒక పుస్తకంలో ఉంటాయి అందుకే ఇది మూలాధారం ఇది ఒకటే ఫ్యాక్ట్ ఇవన్నీ నెరవేర్నై అని చెప్పడానికి ఇది ఆధారం ఇది చరిత్రలో ఇవన్నీ నెరవేర్నైనా ఒక ఎవిడెన్స్ ఇది పుస్తకం గతంలో పలానా రాచుండే పలాని కాలంలో ఈ రీతి ఉండే మనుషులు వాళ్ళ రీతిగా జీవించారు తా రీతిగా మాట్లాడి అని డేట్స్తో పాటు చెప్పబడ్డ పుస్తకం ఇది ఒకటే అందుకే ఒక పుస్తకాన్ని నమ్ముకుంటాను ఇంత ముందు పిచ్చిపించి పుస్తకాలు చదివాను ఇప్పుడు చదవను ఎందుకంటే నేను టైం వేస్ట్ చేసినా ఇక మీద వేస్ట్ చేయండి ఎందుకంటే ఇంకా చాలా ఆలస్యం చాలా తక్కువ ఉంది నాకు సమయం కాబట్టి ఇదే పుస్తకాన్ని మనం గణించాలా ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకోవాలా నేను ఎక్కడ నడిపిస్తున్నా ఒక చెప్పాలి నీకు ఎక్కడ అవకాశం ఉంటుంది అంటే అక్కడ చెప్పాలా ఆ అవకాశం చివరి అవకాశం ఉంది నీ సొంత కుటుంబుకులకు చెప్పే కాలం వస్తుందేమో అది లాస్ట్ అవకాశం కూడా కావచ్చు నీ సొంత బంధువులకు నువ్వు స్వార్థ చెప్పే కాలానికి నువ్వు సిద్ధపడవేమో అది బహుశా లాస్ట్ అవకాశం ఉండొచ్చు లేకపోతే వాళ్ళని చర్చలు నీకు అవకాశం కల్పించచ్చు దేవుడు అది లాస్ట్ విజిట్ కావచ్చు నీ ఆ చర్చకి నేను ఫస్ట్ అండ్ లాస్ట్ విజిట్ చేసిన చర్చలు వాళ్ళ నాన్న రానియారు ఎందుకంటే ఈ బోధం వాళ్ళు ఎందుకంటే నీకు అత పెట్టిన దేవుడు వాళ్ళకి నువ్వు వాక్యం చెప్పిపోతే వాళ్ళ గొప్పచేనంతా శాశ్వతంగా వర్ణిస్తారు నాకపోతున్నారు అటువంటి వేదనతో నీకు వాక్యం చెప్తాను సరే కృప్తంగా దర్శనం చూడండి ఎప్పుడు దర్శనం మరియు ధర్వేసు ఏడు అంటే ధర్యవేసు రాజకాలం ఇస్రాల్ ప్రజలకి నెలకి పేర్లుంటాయి అబీబు నెల అంటే మార్చ్ ఏప్రిల్ మధ్యలో పడుతుంది వాళ్ళ నెలలన్నీ ఈ జార్జియా లేక బయని కలెల్ మనం పాటించేది బబుల్ కెలెండర్ వచ్చు బబులు గ్రెగోరియన్ కెలెండర్ అంటే దీన్ని ఈ బబులు గ్రెగోరియన్ క్యాలెండర్కి జూస్ కాలెండర్కి తేడా ఏంటంటే ట్వంటీ డేస్ డిఫరెన్స్ ఉంటది అంటే అప్రాక్సిమేట్లీన్ ట్వంటీ డేస్ డిఫరెన్స్ ఉంటుంది మన బబులోని తెలియ ప్రకారంగా మార్చి ఏప్రిల్ మధ్యలో వచ్చేది వాళ్ళ నెల అభిమే అది మొదటి నెల వాళ్ళ చరిత్రలో సరే అందుకే ఏప్రిల్ లో చాలా మంది కొత్త సంవత్సరాలు తీసుకుంటుంటారు మన దేశంలో అంటే ఎక్కడి నుంచి చేసుకుంటారు ఇవన్నీ చరిత్ర నెరవేర్నయి కొత్త సంవత్సరము మార్చి ఏప్రిల్ మధ్యలో తీసుకుంటారు కొంతమంది కొంతమంది జనవరిలో తీసుకుంటారు కొత్త సంవత్సరం ఆరంభ మనిషి సరే ఇక్కడ ఏముందంటే దర్యావేష కాలము రెండవ సంవత్సరపు రాజపరిపాలనలో ఏం జరిగిందనే దర్శనం చూపిస్తున్నారు ఆ నెల పేరు అను పదకొండవ నెల ఇరవై నాలుగవ దినమున అంటే మొదటి అధ్యాయము మొదటి వచనము రెండవ సంవత్సరము ఎనిమిదవ నెల ఆరంభమైంది ప్రవచనము వచ్చిన దర్శనము రెండవ సంవత్సరము పదకొండవ నెల అంటే ఎనిమిది అంతేనా తొమ్మిది పది పదకొండు మూడు నెలలకు వచ్చింది దర్శనం బాగా అర్థం చేసుకోండి మూడు నెలలు ఆయన ప్రవచించండి మీ పితల మీరు ఉండద్దు ఆయన మీరు వింటలేరు బహుగా కోపించండి దేవుడు మీ పితల మీద మీరు అట్లా ఉంటే మీ మీద కూడా కోపిస్తారు కోనంతి రాష్ట్రపతి పౌలా చూపించదు మనకి వారికి దృష్టాంతం జరిగి యుగా అంత మీకు బుద్ధి కలగడం కొంత రాయబడింది వాళ్ళకి ఎట్లా జరిగిందో యుగా మీకు అక్కడ జరుగుతుంది మీరు బుద్ధి తెచ్చుకోకపోతే వాళ్ళు ఎట్లా నశించిపోయినరో మీరు అక్కడ వారిలో అనేకులు దేవుడికి ఇష్టాలు ఉండలేక సంహారకు చేత నశించిపోయేది వారిలో కొందరు ఈ రీతిగా కొందరు ఆ రీతిగా దేవుడికి విరోధం అని చెప్తారు మూడు చూస్తాం మీరు వారి ఉండద్దు అందుకే మీకు ఇవి రాసినట్టు మీకు బుద్ధి కలగడం కొరకు అంటే పాత అధ్యాయ పుస్తకాలన్నీ మీకు బుద్ధి కలవడం కొన్ని రాయబడ్డాయి అందుకు నిర్ణించాలి కైసంలో పాత నిబంధన నీకు బుద్ధి రావాలంటే నాకు చదవాలంటాడు ఎందుకంటే నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు ప్రతి నిబంధన కాలంలోని నీకు బుద్ధి ఎట్లా వస్తుంది నువ్వు చేసింది తప్పని నువ్వు ఎలా తెలుసుకుంటావు నువ్వు ఆచారబద్ధంగా లోకాంతంగా చూస్తున్నావు ఒక ఆదివారం దేవుని బిడ్డగా చూపిస్తావు సోమవారం నుంచి శనివారం వరకు నీ నీ నీ నీ నీ ఒక గంట సేపన కనీసం ఒక ఐదు గంట సేపన ప్రాంతించగలవా అవి ఎప్పుడూ మన జీవితంలో మనం ఏ రీతికైనా ఇష్టం ఉండగలవా కాబట్టి బాగా అంత మూడు అనేది ఫైనల్ అవకాశం ఫైనల్ వార్నింగ్ మూడవ నెల చివరి అవకాశం మీరు మొదటి నెల నుంచి ఎనిమిదవ నెల నుంచి చెప్తున్నాను మీరు వింటలేరు అనేది ఆత్మీయ చిహ్నం ఇప్పుడు చూడండి నాలుగవ దినమున ఓకేనా పదకొండవ నెల ఇరవై దినమున యహో వాకు ప్రవక్త ప్రవక్తయుద్దోకు పుట్టిన బెరక్యాకు మారడ జియా సరే ఈ ముగ్గురు గురించి మనం పరివారం ఇద్దోకు అంటే అర్థము బెరకి అంటే ఏంది జకరి అంటే వాక్యం ఇంటర్నెట్లో ఉంది కాలేజీ అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా సమయోచితమైంది ఇద్దోకు అంటే టైమ్లీ ఇంగ్లీష్ లో దాని తర్వాత అంటే మోకాలు ఉండడం దేవుడిని ఆశ్రయిస్తాడు అన్న విషయాన్ని నువ్వు మోకాలుంటే దేవుడిని ఆశ్రయిస్తాడు అన్న విషయం దాని తర్వాత అంటే తగిన సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్న కాబట్టి తగిన సమయం ఇదో తగిన సమయం టైంలీ బెరక్య అంటే నీ ప్రార్థనకి దేవుడు స్పందిస్తాడు నువ్వు మోకాలు ప్రార్థిస్తే దేవుడిని ఆశ్రయిస్తాడు జకరియా అంటే నువ్వు మోకాలుండి ప్రార్థన చేసిన తగిన సమయంలో కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఏంది జ్ఞాపకం చేసుకున్నాడు ఈ విషయాన్ని నీకు బయలుపరచడం కాబట్టి నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలన్న విషయాన్ని ఈ రోజు నువ్వు నేర్చుకోవాలి రోజు బెరకయా అనే పదానికి సంబంధించినది మోకాళ్ళ మీద ఉండాలి నువ్వు నువ్వు సరే మీ మోకాలు నొక్కలుంటే నేను ఏం చేయలేను నీ మోకాలు మంచి కొట్టే మటుకు మోకల మీదనే ప్రార్థన చేయడం నేర్చుకోవడం నాకు మోకాలు నొక్కలు ఉన్నా నాకు ఒకసారి యాక్సిడెంట్ అయితే రెండు మోకాళ్ళ మీద పడ్డాను మోకాళ్ళ మీద దోచుకుంటాను రోడ్ మీద అవి మొత్తం అవన్నీ ఫ్లష్ అయింది సిక్స్ మంత్స్ పట్టింది రికవరీ అయినాగా నేను జిడ్డుగా మోకల మీదనే ప్రార్థన చేస్తాను ఈ రోజు కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను నాకు చాలా అవసరం నేను ఎక్కువగా నిలవలేను అనేక ప్రాంతాల్లోకి ఓవో ప్రకటించలేదు నువ్వు మోకాల మీద ప్రార్థన చేసినప్పుడు నేను నిశానండి ప్రవ్వా నా వల్ల ఏమి కాదు నువ్వు తప్ప ఎవరు నాకు సాయం చేయరు ప్రవ్వా అని నీ హృదయ స్థితి దినంగా తగ్గించుకోవడం మోకాలు ఉండడం ప్రతి విధంగా ప్రాథం చేసేసి ఉంది ఎఫల రాసపత్రికల మెలకు ప్రార్థించండి ఎల్లప్పుడు ప్రార్థించండి విజ్ఞానం ప్రార్థన చేయండి నువ్వు ఎంటైనా ప్రార్థన చేసుకోవచ్చు ఉంది ఎందుకంటే ఈ హృదయం సంబంధించిన ప్రార్థన కానీ నా తెలుసు ఎంత అనుకున్నా కానీ మోకాల మీద ఉంటేనే విషయం నువ్వు మోకాల మీద ఎన్ని గండంగా ప్రార్థన చేసుకోవచ్చు నొప్పి కొంచెం మటుకు ఇటు బెండుగా ఇటు బెండుగా ఫుల్ నిలబడి ప్రార్థన చేసి ఎట్టనే చేసుకోదాన్ని ప్రార్థన మనకు అవసరం ఎందుకంటే దేవుడు మంతా మాట్లాడతాను బెలక్యా అంటే మోకాల మీద ఉంటేనే ఆయనని ఆశరిస్తాడు దాని అర్థం ప్రతి పేరుకి అర్థం ఇట్లా పెట్టి జకర్యా అంటే యహోవా జ్ఞాపకం చేసుకుని నేను అప్పుడే నీకు ఇవన్నీ బయలుపరిస్తాడు నీ ప్రార్థనకి స్పందించి ఇది టైం యుగ సమాప్తి టైంలీ ఇది దోపు అంటే టైంలీ సమయోచితమైంది ఇది అప్రాపరేట్ టైం కాబట్టి ఈ టైంలో నువ్వు ప్రార్థిస్తే నీ తను ప్రభు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నీ జీవితంలో ఆగిపోయిన మేల జ్ఞాపకం చేసుకుంటాడు అవి తిరిగి వచ్చేస్తే నీ జీవితంలో చూడండి నీతి అనేకమైన ఆపదలు తప్పవు కానీ ప్రతి మన ప్రభు మనకి సహాయకూడగా ఉండి వాటి నుంచి విడుదల కల్పిస్తాడు మనకందరికి ఉంటే ప్రభాని నేను నమ్ముకుంటా ఎందుకు కష్టం ప్రభాని అంటారు బ్రదర్ ఇంత బ్రదర్ అతని నేను ఎంతగా ఐదు సంవత్సరాలు ఎంత ఆంలో చేసిన పని ఆయన నిలబొట్టేసి అని ఏడుస్తాడు మనం ఏడడానికి ఇంకా కుట్టింది నువ్వు దేని గురించి ఏడుస్తావు తెలుసు లేదు ఇరిమియాలో మాట్లాడతాడు మీరు ఆ దావిద గోత్రంలో ఒకటి చనిపోతాడు రాజు చనిపోతే దేశమంతా ఏడుస్తా ఉంటే అప్పుడు ఇరిమియా మాట్లాడతాడు చనిపోయిన వారి గురించి ఎందుకు ఏడుస్తారు మీరు పోతున్న వారి గురించి ఏడవండి అంటాడు వాడేం కాదు మీరు ఆ వాడు ఎంత భయంకరంగా జీవించడో నీకు తెలియదా అంటాడు ఇర్మి ఆ రాజు అంత క్రూరంగా విగ్రహాది కూడా అయ్యి ఈ దేశాన్ని మొత్తం సర్వనాశం పాటించింది వాళ్ళకి మీరు నేడుస్తున్నారు ఈ పైగా చనిపోయిన వారి గురించి చేస్తే ఉన్నారు వాడు తిరిగి వస్తాడా రాడు ఎన్నడికి జ్ఞాపకానికి రాకుండా వెళ్ళిపోయింది అందుకే చెప్తాడు చనిపోయిన వారు మరబడ్డ వాళ్ళు వాళ్ళు వాళ్ళకే తెలియదంట వాళ్ళు శాశ్వతంగా మరబడ్డవాళ్ళు కానీ పునరుదలన్న ప్రభుత్వా తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడు అప్పుడు వాళ్ళు తిరిగి బయటకు వస్తారు అని చెప్తున్నాడు ప్రసంగి అందుకే చాలా ఇష్టం పుస్తకం నా ఎవడు ఏ పుస్తకంలో లేని జవాన్ని అక్కడ దొరుకుతాయి మరణించాను విషయాలు అక్కడ తీరంగా కాబట్టి మూడవ నెల అంటే మూడవ అంటే చివరిగా అంటే సంవత్సరం ఎండింగ్ అన్నట్టు అంటే ఇంకా కాలం ముగిస్తుంది పదకొండవ నెల అంటే ఇయర్ ఎండింగ్ అనట్టు కాబట్టి కాలం ముగించే టైంకి దేవుడు జకన్యాకి ఒక దర్శనం ఇచ్చిండి చూడండి నేను దర్శనాలను నమ్ముతాను కళలను నమ్ముతాను ఎందుకంటే మీ వృద్ధులు కళలు కందరు మీ యమనలు దర్శనాలు చూచేతారని దానితో మాట్లాడుతున్నారు ప్రభు కాబట్టి నమ్ముతాను కానీ చెప్పబడ్డ దర్శనం చెప్పబడ్డ కళ ప్రభు వలన కలిగిందా లేదా అని వివేచించే బాధ్యత నీది అందుకు అభిషేకం అవసరం నీ ప్రధాన దానికి వరకు ఉచితంగా పరశాత్మన్ ప్రభావ పశుతాత్మ అభిషేకం నాకు అనుగ్రహించిన ప్రభావ నేను వీటిని అర్థం చేసుకోలేకపోతే మోసత్తి లోకం నా వల్ల సాధ్యం కాదు ప్రభావ నువ్వు తప్ప ఎవరు వీటిని బయలుపర్చ అన్న ప్రాధాన్య నీకు చాలా అవసరం కాబట్టి ఆయన పర్శాత్మను నువ్వు వీటిని గ్రహించగలవు చూడండి జగర్యాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవుచ్చాను రాత్రి ఎనిమిదవ రాత్రి ఎర్రని గుర్రము ఎక్కిన మనుషుడు ఒకడు నాకు కనబడను కాబట్టి దర్శనాన్ని మనం ఏ రీతికి అర్థం చేసుకోవాలా రాత్రి వేళ అంటే వాళ్ళు చేసుకోండి ఏ కామెంటరీసినా రాత్రి గురించి నేను చూసిన ఆల్మోస్ట్ కామెంటరీ మాథ్యూ హెన్రీ ఇవన్నీ పెద్ద పెద్ద కామెంటరీ పుస్తకాలు ప్రపంచంలో ఎప్పుడో స్థాపించబడ్డాయి కొన్ని ఒక అరవై డెబ్బై సంవత్సరాల క్రితమే రాబడ్డాయి ఆ పుస్తకాలు ప్రతి వాక్యానికి అర్థం చేసుకున్నాం ఈ రోజులు ఎవరికి ఒప్పిక లేదు కామెంటరీ అసలు బైబుల్ జరికే టైం లేదు బైబుల్ వాక్యాన్నికే టైం లేదు పొద్దున లేదు న్యూస్ పేరు టెలివిజన్ పరిగాని ఎవడన్నా బైలి పెట్టుకొని ఇక్కడ జేమ్స్ ట్రాంగ్ నెంబర్స్ బుక్ పెట్టుకొని ఇక్కడ మాథ్యూ హెనరీ గానీ ఇంకేమైనా కామెంటరీస్ పెట్టుకుని ఇందులో అందులో ఇందులో అందులో పరిశీలించి ఇట్లా నోట్స్ రాసుకున్నట్టు ఉన్నారా వరన్నట్టు రాసుకోగలరా అంత ఆసక్తి లేదు మళ్ళీ ఏదికైతే చూపిస్తారా అంతా రెడీ టు ఈ రెడీ టు వేరన్నట్టు ప్రైస్త జీవితం రెడీమేడ్గా తయారు చేస్తే నేను వింటా అన్నట్టుంది కానీ నువ్వు కాసపడి నువ్వు వెతుకుని నువ్వు ఒక రీసెర్చర్ లాగా వాటిని పరిశీలించి నేర్చుకుంటున్నావా నీకు ఆసక్తి ఉందా సేవ జీవితంలో అటువంటి వాళ్ళు ఉన్నారా అనకు ఇష్టం దాని అందుకే నువ్వు నాకు బహుపీడ అన్న ఎందుకు అనకు ఆసక్తి ఉంది ఆ తూరు రాజు గురించి మాట్లాడతడు హెహెచ్ అంటాడు దేవుడు నువ్వు ధానిల కంటే జ్ఞానవంతుడుగా అంటాడు ఆ తూరు రాజు గురించి అది ఒక రీతికి చెప్పాలంటే సైతానికి సంబంధించిన అది సరే రకరకాలుగా ఉంటాయి వాక్యాలు నువ్వు దానిలకంటే జ్ఞానవంతుడివి కానీ నువ్వు ఏ రీతిగా పడిపోయేబట్టవు చూడు నువ్వు వినబిన నువ్వు గర్వించినవు అంటాడు తూరు రాజుతో మాట్లాడతాడు వారి పేరు లేదు అక్కడ ఈ దశ రాత్రి అన్నప్పుడు శ్రమల కాలం అని మనం జ్ఞాపకం తీసుకోవాలే స్ట్రాంగ్ నెంబర్స్ అవన్నీ రాసుకోలే ఈరోజు నాకంత టైం లేకుంటే వచ్చేవారం దీర్ఘంగా ఆ స్ట్రాంగ్ నెంబర్స్ రాత్రి అంటే దేనికి సంబంధించింది అనేది డీటెయిల్ గా డిస్టరీస్ అని చూసి ప్రయత్నిస్తాను తీర్చుకోవడం రాత్రి అన్నప్పుడు చీకటి కాలం శ్రమల కాలం యుగ సమాప్తి సంబంధించిన బోధ యుగ సమాప్తికి సంబంధించిన సమయం అని అర్థం చేసుకోవాలి చీకటి అంటే సభకు సంబంధించిన అంటే దృష్టిని రాజ్యకాలం దుష్టిని శ్రమ దుష్టిని పరిపాలన కాలం అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు జరిగింది చూడండి రాత్రి ఎర్రని గుర్రం చూడండి చాలా కామెంటరీస్ ఇంగ్లీష్ కామెంటరీస్ ఏముందంటే ఈ గుర్రం మీద ఎక్కినవాడు మన ప్రభు అని పాస్టర్స్ బాగా అర్థం చేసుకోవాలా మన ప్రభు వెలుగు సంబంధి ఆయన వెలుగు ఈ లోకానికి వెలుగు అయిందని అన్నాడు కాబట్టి ఆయన వెలుగు కానీ చీకటి సంబంధించిన వాడు కాదు ఇవన్నీ చీకటికి సంబంధించినవి కాటి సమల కాలంలో ఉండేది దాని చూడండి రాత్రి ఎర్రని గుర్రము నెక్కిన మనుషుడు ఒకడు నాకు కనబడను అతడు లోయలో బాగా అర్థం చేసుకోండి అతడు ఎక్కడున్నాడు లోయలో నున్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనక ఎర్రని గురములను చుక్కలు చుక్కలు గల గురములను తల్లిని కనబడను ఇవన్నీ చిహ్న ఉన్నాయి ఇక్కడ దూత కూడా జగరే అడుతాడు నాకు ఏం అర్థం కావట్లేవు దూత చెప్తాడు వీటి గురించి కానీ విశదీకరించాడు ఎందుకంటే జకరే కాలంలో నెరవేరే దర్శనం కాదదు చూడండి జగరే ఎంతో ఆసక్తి దేవుని మీద ఇవన్నీ నేర్చుకోవాలనేసి కానీ ఆయన ఆసక్తి కొలతి దర్శలు ఇచ్చిండు కానీ వాటిని విశదీకరించి చెప్పలేదు ఎందుకంటే మీ కాలం నెరవేరేవి అదొక కాలము వాళ్ళకి నెరవేరుతా వాళ్ళ కళ నెరవేరు కాబట్టి వాళ్ళకి నేను కూడా చాలా కొంతమంది మీలాంటి వాళ్ళకి వాటిని బయలుపరుస్తానండి ఎందుకంటే మీకు ఆసక్తి ఎవరింత ఆసక్తితో మీరు ఎక్కడికక్కడ ఇంత దూరం కలి ఇక్కడ ఆ బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వస్తారు సార్ గుల్బర్గా నుంచి వస్తారు ఆయన ఎందుకు ఆయన ప్రభుత్వ తెలుసు అంత దొరికినా ఎందుకు ఈ ఆసక్తి ఇది నేర్చుకోవాలని తప్పన ఎందుకంటే ఎక్కడ దొరకవు ఇంటర్నెట్ లో దొరకవు టెలివిజన్ దొరకవు ఏసీ కేసెస్ పుసరాల దొరక ఇవన్న విషయాలు దొరికినాయట ఇంగ్లీష్ కామ్యూటర్ల ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు నేర్చుకుని పసరాల్సింది కానీ నీకు ఆత్మీయ నడిపింపు ఉంది దేవుడు భయపడట విషయాలు కావు ఎందుకంటే అవి మతపరమై సగం యథార్థవంతులు సగం దుష్టులు కలిసిన సహవాసం లోకలు వచ్చిన బోధులవి పులుపుల నుంచి వచ్చిన బోధులవి నేను ఎన్నిసార్లు సరే మూడోసారి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ వరకు నేను చిన్ననాటి వయసు చిన్ననాటి కాలం అంతా అక్కడ కలిగిన నేను సండే స్కూల్ రక్షణ పొంది అక్కడ సెవెంటీ ఫోర్ దాని తర్వాత యూత్ రిట్రీట్ అని కాన్వినికేషన్ అని అన్ని అటెండ్ అవ్వే బ్రదర్ భక్త కాలంలో వాళ్ళు ఎత్తపడి సంఘల లేరు ఆ రోజుల్లో ఈ రోజు బాహటంగా స్వీకరిస్తారు వాళ్ళు వాళ్ళ పాటలన్నీ తీసిన పాటలు ఆ పాటలు పాడుతున్నారు వాళ్ళు ఇది రక్షణ కృపకాలం అని పాట పాడుతూ ఆ ఎవడే సంఘ సమస్య పాటలు అనే దాంట్లో బురాశబ్దం విన్నప్పుడు మీరు ఎత్త పడతారు బురాశబ్దం వింటే కడబురం రోగినప్పుడు మీరు మార్పు చెందురు పౌలు జ్ఞాపకం చేసిన కడబురం రోగినప్పుడు మీరు మార్పు చెందురు అన్నగాని కడబురం లో మీరు ఎత్త పడతారని ఎక్కడ వాక్యం ఒక బ్రదర్ని ఇన్వై చేస్తే ఆ బ్రదర్ ఆరిత చెప్తున్న వాక్యం ఆరిత చెప్తున్న బ్రదర్ మీరు తప్ప చెప్తున్న వాక్యం కడబూరం రోగిన కడబూరం రోగినప్పుడు మీరు మార్పు చెందుతారీ వాక్యం అంతేగాని కడబూరం రోగినప్పుడు మీరు ఎత్తపడతానికి ఎక్కలేదు వాక్యం ఆమె డైరెక్ట్గా చెప్తుంది అటువంటి సేవకులు వాళ్ళు మనకి ఎందుకంటే ఆ వాక్యాన్ని వినేసి ఎంతమంది స్వీకరిస్తే నువ్వు అబద్ధాన్ని స్వీకరించా లేని వాక్యం ఎక్కడ స్వీకరిస్తున్నాను అందుకే బెరినల్లాగా మనం తయారు కావాలి ప్రతిదీ పరిశీలించాలి మన బాధ్యత నువ్వు పరిశీలించకపోతే నువ్వు మోసపోతావు సరే చూడండి క్లుప్తంగా నేను ఈ దర్శనం దీర్ఘంగా నేను ఇప్పుడు చూపించాను ఎందుకంటే ప్రధాన గ్రంథంలో ఉన్న ఆ గురాలను కూడా మనం ధ్యానించాల్సి వాటిని వీటిని చూసుకొని మనం గణించాలా వాటికి సంబంధించి ఆర్కె చేస్తాను కృప్తంగా మాట నేను ఇప్పుడు చెప్తాను కదా చికటి సమలకు సంబంధించింది ఎర్రనిది ఎరుపు అంటే రెడ్డి బ్రౌన్ అని కొన్ని చది అది ఎట్లయితేనేది ఎర్రనిది అని రాబడింది తెలుగులో మనకు అర్థమయ్యేటట్లు ఎర్రని గురమును ఎక్కిన మనుషుడు అంటే ఈ మనుషుడు ఎవరు ఒక వ్యక్తి గురించి గణించాం మీరు ఎన్ని సార్లు మీద చూసినా అంత్యక్రిస్తు అనేవాడు ఒకడు కాదు క్రైస్తవ సంఘం అంతా ప్రపంచం బట్ట ఒకటని చెప్తుంది కానీ మనకు చూపించిన దేవుడు వ్యూహాను సువార్థిం ద్వారా బయలుపరచుడు మనకి వ్యూహాన పత్రికలలో మీలో నుంచి అనేక మంది ముందుగానే బయలుదేరిదేనాడు కాబట్టి ఒకరికి సంబంధించింది కాదు అది అంత్యక్రిస్తు అనేది ఒకరికి సంబంధించింది కాదు అది ఒక వ్యవస్థకి సంబంధించి ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి కృత నిబంధన కాలంలో అది ఒక వ్యవస్థ ఎందుకంటే పాతించే సమస్తం కృతమైన కాబట్టి కృతజ్ఞత అంత ఆత్మీయమైంది శారీరకమంది కాబట్టి పోలవరం చేసినా మనం ఎవరిని కూడా శారీరకంగా గుర్తించాం అందరినీ మనం ఆత్మీయంలోనే గుర్తిస్తాం అన్న విషయాన్ని బాబు మనకి బయలుపరచం కాబట్టి ఎర్రది దేనికి సంబంధించింది ఎర్రని గుర్రం గుర్రము దేనికి సంబంధించింది మీరు ఇంకో విషయం చూడండి ఆ గుర్రం మీద వాళ్ళందరూ రెడీగా ఉన్నారు అంతే చూడండి ఒకసారి దాన్ని ముగిస్తాను అప్పుడు జగన్య మాట్లాడుతున్నాను నా వెళ్ళినవాడా ఇవి ఏమని నేను అడగ నాతో మాట్లాడు దూత ఇవి ఏమైనవి నేను నీకు తెలియజేస్తున్నా మీరు బాగా చేసుకోండి లోయలో చీకటిలో బాగా అర్థం చీకటి లోయ ఈ రెండు విషయాలు ఇంటర్ప్రిటేషన్స్ ఎక్కడ కనిపించవు డిక్షరీస్ లలో కామెట్రీస్ లలో చీకటి శ్రమల కారక సాదృశ్యం లోయ లోయ ఎక్కడ తెలుసుకోన అగాధంలో దేవుని బిడ్డలు పర్వతం మీద నివసిస్తారు సైతాను అనుచరులు లోయలో నివసిస్తారు ఈ విషయం బాగా అర్థం తీసుకోవాలా భూ సంబంధులు కింద ఉంటే పర్లోక సంబంధులు పైన ఉంటారు మనం పర్లోక సంబంధము ఎప్పుడు నిత్యము ఈ క్షణము ఆత్మలో ఆయన సంగీతంలో మనం నివసిస్తున్నాం అన్ను తీర్మనించుకోవాలి ఎందుకంటే సమయ వాక్యం చూపి చేయాలనే గొరపిల్ల ఎక్కడ ఉంటే వారు అక్కడ ఉండి అన్నదా వాక్యం గొరపిల్ల సేవను పర్వతం నివేశించను వాళ్ళందరూ లక్షా నాలుగు వేల మంది అందరూ అతనితో పాటు అన్నారు గొర్రెలతో పాటు అడున్నారు గొడవపిల్ల ఎక్కడ పోతే వాళ్ళు అక్కడ వెళ్ళి అది నీ హృదయం దేవుని వాక్యము ఏ రీతి నేను నడిపిస్తాను వారికి పోవాలా అదే దాని ఆత్మీయ సత్యం ఈ లోకంలో కానీ నువ్వు ఈ గూ కాదు నువ్వు లోయలు ఉండవని అసలే కాదు లోయలో ఏమి ఉండదు సార్ సచిఫ్న శావటై సచిపోయిన శవల పడది లోయలో కాబట్టి అది చీకటికి శ్రమలకి మనానికి సాదృశం మృత మృతదేహాలకు సాదృశ్యం లోయ కాబట్టి అది లోకరితమైన జీవితం అది దిగజారిపోయిన జీవితం అన్న విషయానికి వ్యాపారం చేస్తున్నాడు ఇవన్నీ గుంపులు అక్కడ ఉన్నాయి అయితే ఆ వ్యవస్థ ఒక మనిషి కాదు నేను ఎప్పుడు మీకు ఏ పుస్తకాలు చూసినా ఒక మనిషి గురించి ఉంటుంది కానీ దేవుళ్ళకి మనిషికి సంబంధించి కాదు ఈ లోకంలో ఉన్న ఒక వ్యవస్థకు సంబంధించింది ఈ దర్శనాలు చాలా ఆసనకాలను నేను ధ్యానిస్తుంటే నాకు సమయం సరిపోతుంది కానీ ఎంతో ఆసక్తిని నాకు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయాసపడుతున్నాడు ప్రభావ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రభావా ఈ పుస్తకాలలో ఈ రీతి ఆ పుస్తకాలలో ఆ రీతి కానీ నూనూ అతను మాట్లాడు నీకు ప్రాధాన్ అవసరం ఇవ్వచ్చు కొన్ని సంవత్సరాల నుంచి కామెంట్రిస్ట్ చాలా గొప్ప గొప్ప సేవకులు రాశారు వాళ్ళ వాళ్ళకి ఆ రీతిగా దేవుడు చూపించినట్టే నాకు తెలియదు నేను తీర్పాన్ని కాదు నేను వారి గురించి కామెంట్స్ చేస్తలేదు కానీ నీతో మాట్లాడే దేవుడు ఆయన నీతో వ్యక్తిగతంగా మాట్లాడేదేడు నువ్వు అని అడుగు ప్రభుత్వాత మాట్లాడానికి అర్థం కావాలి ఇది ఎంత వరకు కరెక్ట్ చెప్పబడుతున్న ఈ ప్రవచనాలు ఎంతవరకు కరెక్ట్ అని ప్రాధాడమ ఖచ్చితంగా మాట్లాడదేడు నువ్వు అదే నేను విశ్వాసం పెడుతున్నావు ఆయన మాట్లాడేదేవ అనేసి ఆయన మాట్లాడేది రాయిర కాదు అని ప్రాడు వాడుతుంటు ఆయన నీతో మాట్లాడే దేవుడు కాబట్టి నీకు అవన్నీ విశీకరిస్తానన్న సత్యంలోకి రావాలా అప్పుడు నా ఇరినవాడ ఇవి ఏమైనా అడగా నాతో మాట్లాడిన దూత చూడండి ఎర్ర గుర్రం మీద ఒక వ్యక్తి ఉన్నాడు తన వెనకల అనేకమైన ఎర్ర గుర్రాలు ఉన్నాయి దాని తర్వాత వాటి వెనకాల చుక్కలు చుక్కలు గల గురములున్నాయి వాటి వెనకాల తెల్లని గురములు ఉన్నాయి అంటే ఈ గురములన్నిటి మీద సవాలు చేసిన వాడు వాడిని రౌతేమంటారు కదా రౌతులు కదా వాళ్ళని గుర్రాలు ఉన్నాయి రంగులు రంగులు గుర్రాలు ఉన్నాయి వీటన్నిటిని నువ్వు బాగా అర్థం చేసుకోవాలా గుర్రం దేనికి సాదృశ్యం ఎర్ర దేనికి సాదృశం చుక్కలు చుక్కలు ఉన్న దేనికి సాదృశం తెల్ల గుర్రం సాదృశ్యం వీటి నువ్వు అర్థం చేసుకోకపోతే ఎప్పటికీ అర్థం కదా ఆదర్శం ఈ కాలం అర్థం కాదు నీ గు వచ్చిన నీ కాలం ముగించుకునే టైంకి కూడా నీకు అర్థం కావు కాబట్టి ఇది అప్రాపరియట్ టైం ఇది రాత్రి సమయం కాబట్టి ను వాటిని బాగా జగ్కి చూపిస్తున్నాడు రాత్రి అంటే నిద్రపోలే ఇది దర్శనం నేను చూసిన కలలో చూసింది కాదు అది నిద్రపోతే కల వస్తుంది ఆయన మేలుకు రాత్రి వేళ చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఆత్మ దృష్టంగా తీసుకోవాలి నీ ప్రొఫెషన్ కావాలంటే నువ్వు ఆత్మలో మేలుకుండాల ఇవన్నీ చూడాలంటే జకరియా ఆరికి దూరగలుగుతున్నాడు రాత్రి కూడా వాటిని గిడగలుగుతున్నాడు అంటే చీకటి కాలంలో శమల కాలంలో దేవుడు తప్పగా మనతో మాట్లాడతాడు నువ్వు ఇహలోకంలో అలిసిపోయి తిని పండుకుంటున్నావు నీకు ఇవి అర్థం కావు వాటి ఆత్మలో మేల్కొని వీటిని ధర్చించడం ధ్యానించడం నేర్చుకోవాలి ఈ రోజు నుంచి అప్పుడు నీకు దేవుడు అనే విషయాలు బయలుపడతాడు అప్పుడు ఏమంటాడనే చండుతాడు అప్పుడు నా ఇలా ఇవ్వడ అప్పుడు గొంతు చెట్టులో ఎవరైనా వాడు వాడి గురించి మాట్లాడతాడు ఇవి లోకమంతట తిరుగుడు ఆడటకు చేసుకోండి ఈ గుర్రములు లోకమంతట తిరుగుడు ఆడటకు పంపించిన గుర్రములని చెప్పాను ఎవరు పంపించారు దేవుడే ఆ గుర్రాలను పంపించింది నేను ఈ విషయం విషయాలు చూపించాలా చీకటి కాలంలో ఈ గుర్రాలని శ్రమల కాలంలో ఆ గుర్రాలని వాటి మీద రౌతులను ఎవరు ఏర్పరచుకున్నారు ఎవరు పంపిస్తున్నారు మన ప్రభు కదా ఒకసారి చూడండి యోగ గృం మొదటి అధ్యాయము ఏడవచనం ధ్యానించగలరా త్వరగా చదవండి నేను అంత ఓపగతం చూడను టైం అయిపోతుంది మీరు ఎవరన్నా ఒక త్వరగా చదవండి మొదటి అధ్యాయము ఏడవచనంలో ఎవరు అడగగా సైతాన్ని అడగగా దేవుడు సైతాన్ని అడుగుతున్న అపవాదిని నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు సైతానా ఇప్పుడు చూడండి చూడండి భూమి మీద ఇటు అటు తిరుగులాడచ్చు సంచరించు వచ్చి తిని అని సైతాను దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు నీకు ఈ విషయం అర్థం కావాలా వీళ్ళు ఈ గుర్రాలు వాటి మీద రౌతులు ఎందుకరకు ఏర్పరచబడ్డారు దేవుని చేత దేవుని ఆగే పోయిన వాళ్ళు భూమి మీద లేక లోకమంతట అంటే భూమి అంతటా లోకమంతటా తిరుగులాడుటకు యహోవ పంపించిన గుర్రములని దూతో మాట్లాడుతున్నాడు ఏశ్రభుకి సాదృష్టం లేక యేశు ఏశప్రభు ఎక్కడైతే మాట్లాడుతున్నాడు యహోవ ఏర్పరచబడిన ఈ గుర్రంలు భూమి అంతటా లోకమంతటా ఇటు అటు తిరుగులాడుటకు ఆయన ఏర్పరచుకున్నాడు అవి ఎక్కడున్నాయి చూడండి బాగా అర్థం చేసుకోండి అవి ఎక్కడున్నాయి పదకొండవ అవి గొంజి చెట్ల మధ్యను నిలువబడి యహోవా దూతను చూచి మేము లోకమంతట తిరుగులాడి వచ్చి అంటే వాళ్ళెడీ దిగు వచ్చేసినాయి కాబట్టి బాగా చేసుకోండి లోకమంతటా తిరుగులాడి వచ్చిన వాళ్ళు ఎవరు యోగు కాలంలో దేవుని ఆగ్గా పొందిన వాడు దేవుడిచ్చిన ఆగ్ఞా బాగా అర్థం చేసుకోండి ఇది మత క్రైస్తవ సంఘాలకు ఎప్పటికర్థంగా ఎంత చెప్పినా వాళ్ళు స్వీకరించారు దేవుని ఆగ్ఞా సైతం కూడా వినాలా నీకు ఆగ్గా యోబు శరాన్ని తప్ప ఆయన ప్రాణాన్ని తప్ప సమస్త అధికారం ఇచ్చిన ఆయన ఆగ్ఞా ఇవ్వంది నీ శరాన్ని ముతాడు వాడు మన ప్రభు ఆజ్ఞంది నీ జీవితంలో వాడు అడుగు పెట్టలేడు మన ప్రభు పరశు అభిషేకం బాప్తిజం పొందినాక మా చూస్తాం వాక్యం ఆయన బాప్తిజం పొందినాక యోహాను బాప్తిజం యోహాను బాప్సిం పొందినాక ఆయన బయటకు వచ్చినప్పుడు పరిశుధాత్మ దిగిరావడం అని చూస్తాను దాని తర్వాత అప్పుడు అతను అరణ్యంలోనికి అపవాది చేత శోధిపబడట కోనిపోబడను వాక్యం చూస్తాం అంటే మన ప్రభువు కూడా సైతాన్ని చేత శోధించబడటకు కొనుపబడి అది విధానం ఎప్పటికీ కూడా కైస్తవ చేత అర్థం కదా దేవుడు కావాలని మనల్ని అపవాద చేత శోధించబడటం పంపిస్తా ఉంటాడు ఈ లోకంలో అనేక అతనే అది అర్థం చేసుకోలేక వానికి బానిసలు అయిపోతుంటారు నువ్వు శమలకుండా పోతున్నప్పుడు నువ్వు శోధింపబడుతున్నావు ఎందుకు దేవుడు అపగించుడు నీ విశ్వాసాన్ని బలపరచడానికి నీ విశ్వాసాన్ని పరిశీలించడానికి నువ్వు నిజంగానే నమ్ముతున్నావా నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నా లేదా నువ్వు నిజంగా ప్రభు నేను ప్రేమిస్తాను ప్రభావా అంటే నీకు పరీక్ష తప్పదు నీ ప్రేమ ఐ వాంట్ టేస్ట్ అంటాడు నువ్వు నిజంగా నేను ప్రేమిస్తలేదు నేను ఎట్లా పరీక్షలు నాకు నాకు తెలుసు నా నిజంగా ప్రేమిస్తున్నావు కానీ ఎట్లా రూపొస్తూ నువ్వు నిజంగా నేను ప్రేమిస్తా లేదనేది ఆ సమలకుండా ఒకటి తెలుస్తుంది యోగు ఆయన పరీక్షగా ఎదుర్కొన్నాడు విజయం పొంది సేవకులు అదే కులు విజయం పొందిరు మనం అదే పౌరుల సంబంధించిన విషయంలో నిజంగా నేను విన్నడిగాకుండా నేను గర్వించకుండా ఆయన కృపల నుంచి పడిపోకుండా నాకు ముళ్ళు పెట్టినట్టు శమల గుండ ఎందుకు పోయినా శరంలో ఎందుకు వైదాన అనుభవించి బాధ అనిపించే పనిపక్కుండడానికి వరకు దేవుని దేవుని కృపలో నా కృపని చాలా అంటే అర్థం అదే నువ్వు శమల గుండ పోత శరంలో బాధ ఉన్నప్పుడు నన్ను మర్చిపోవడానికి నేను పెట్టిన అంటున్నాడు కాబట్టి ఆయన విధానాలు ఆ రీతి ఉంటాయి ఇంకో విధంగా ఆశ్చర్యకరంగా చూపించుకోవో కొరితలు రాసిన రెండో పత్రిక ఉంటుంది వాక్యం చూడండి కొరితలు రాసిన రెండో పత్రిక పండవ అధ్యాయము ఏడవ వర్షం చూడండి పన్నవ అధ్యాయం ఏడవ వర్షంలో చూడండి నాకు కలిగిన ప్రత్యక్షతను ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నాకు ఎన్నో బయలుపరిచిన దేవుడు చెప్తున్నాడు నాకు కలిగినంతగా ఎవడు బయలుపరచలేదు అంటే నాకు కలిగిన ప్రత్యక్షతను బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చింపుకుంటున్న నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను నీ శరీరంలో రోగాన్ని సాతాను దూతగా వెళుతున్నాడు దేవుడు అది ఎవరన్నా ధరించేనా నీ శరీరంలో నీకు సమ ఉందంటే అది సైతాను దూత దేవుడి ఆగే పిచ్చినట్ట వాన్ శరంలో ఉండని నువ్వు ఎంతగా నువ్వు నుంచి బ్రదర్ మళ్ళీ ఇప్పుడు ప్రార్థన చేసి నేను డాదర్ బోన్ బ్రదర్ నా శరీరం రోం ఈ సైతం ఉత్తరాలు కదా నా డాదర్ బోన్ ఎట్లానే ఉంటానంటే అట్లేనే ఉంటావు నువ్వు కొన్ని రోగాలు పో మీరు బాగా అర్థం చేసుకోండి మీరు మీరు మీరు మీరు మీరు మరిచినప్పుడే సంప్రదేశ్ సస్థా దాన్ని ఈ కాలం ముగించుకున్నప్పుడు నీకు సంప్రదేశ్ సస్థా కొన్ని రోగాలు పో అవి జీవితకాల మీద ఉంటాయి ఎందుకుంటే పౌలు కుంది శరంలో తిమతి కుంది కడుపులో నొప్పి ఆయన కాలం ముగించినప్పుడు పడిపోలేదు శివులు శివలకి నొప్పి ఉంటుంది బాగా ఉంటుంది నా శరంలో బాధ ఉంటుంది చాలా ఎన్ని మంది వేసుకో తగ్గలేదు నేను అన్ని రకాల మంది ట్రై చేసిన అలర్జీస్ పో ఎందుకంటే నేను హెచ్చిపోకుండా నేను అతిశయించి పడిపోకుండా దేవుడు ఆ సాయితాను దూతలాగా నా శరీరంలో పెట్టి దాన్ని ఆ రోగాన్ని ములిని నేను గర్వించి పడిపోకుండా ఎంతకాలం ప్రవ్వా ఎన్ని నలభై సంవత్సరాలైనా ఇంతగా నలభై సంవత్సరాల ఇంతగా నేను బాధను అనుభవించాలా నా కృప చాలా అట్లా ఎందుకంటే నీకు అది నేను అంతగా అంతగా నేను క్షీణింప చేస్తలేదు నీకు అప్పుడప్పుడు బాధ కలుగుతాను అది అది జ్ఞాపకం చేసినప్పుడల్లా నేను ప్రార్థనలు ఆ వేదన కలిగినప్పుడల్లా ఆ శరీరంలో బాధ కలిగినప్పుడల్లా ప్రార్థనలు అవుతాను కాబట్టి మర్చిపోకుండా ఉన్నలాగా నేను పెడుతున్నాడు అది పార్సల్ ఎప్పుడార్థం తీసుకోవాలా కాబట్టి దేవుడే ఆ సైతన దూతలాగా మన శరీరంలో పెడతారు వాటిని అని చెప్తున్నాడు ఎందుకు వెళ్తున్నాయి నీకు అర్థమైనా ఆగే లేకుండా ఏం జరగదు విషయం ఇప్పుడు చూడండి కృతంగా జగన్ గ్రంథంలోని దర్శనం అదే దర్శనం ఇవి లోకమంతట తిరుగులాటకు యహోవ పంపించిన గుర్రాలని చెప్పాను అవి గొంతు మధ్యను నిలబడి యహోవ దూతను చూచి మేము లోకమంతట తిరునాడి వచ్చి ఉన్నాము ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలంగా ఉన్నారని చెప్పాను అవి ఆజ్య మన ప్రభుకి మన జగర్యాతో పాటు జగర్యా దగ్గర మన ప్రభు దూతలా ఉన్నాడు మన ప్రభునికి అడుగుతున్నాడు జగరియా నాకు అర్థం కావట్లేదు అంటే నేను చెప్తాను దాని గురించి అని చెప్తున్నాడు వాటను చెప్పిస్తాను చూడు అని వాటను చెప్పిస్తున్నాడు అవి చెప్తున్నాయి ఈ లోకమంతా తిరుగునాడు ఇటువంటి తిరిగి వచ్చినాము అంత మా పని మేము ముగించుకున్నాం ఇప్పుడు మేము రెడీ ఉన్నాం నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ పని కొరకు మేము రెడీ ఉన్నాం ఎందుకు ఇప్పుడు ఎట్లా అంటే ఈ లోకంలో చూడండి ఈ లోక ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలంగా ఉన్నారని చెప్పాను నాకేం కాదులే అంత నిమ్మలంగా ఉందిలే అందరూ యథావిధిగా జీవిస్తున్నారు అనే విషయాన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు ఇప్పుడు మీరు బాగా తీసుకోవాలి మీకు తెలిసి వాక్యం మతేశ్వారత యార్దంలో కవి విషయాన్ని వ్యాఖ్యలు చేసి నోవా కాలంలో ఏరికి ఉండెను లోతుకాలంలో ఎరి ఉండను మనుషు కుమని రాక అరిడు ఎందుకు ఏది జనులు పెళ్లి చేసుకునిచ్చు పెళ్లికిచ్చు లోతు కాలంలో నారు నాటుచ్చు అమ్ముచు కొనుచు ఇండ్లు కట్టుచు ఎవడు గురితెరగని సమయంలో ఎవడు గురి సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయను అలాగునని మనుషు అంత నిమ్మలంగా ఏం కాదని నాకు అంత సుఖం ఉంటుంది ఈ రోజు సేవస్ ఈ రోజు పాస్టర్స్ బోద ఉంది నీకు ఏమగదు నీకే ఆపదగలదు నీకు సమస్త సమాధానమే నీ కుటుంబంలో శాంతి నువ్వు ఎక్కడ పోతే శాంతి నువ్వు బయటపోతే శాంతి నీ లోపల పోతే శాంతి నీ ఉద్యోగంలో సమాధానం నీ కంటిలో సమాధానం అన్ని ప్రకటిస్తారు గానీ వచ్చే సెలవులకు ఏ పాస్ ప్రకటిస్తాడు ఏ టీవీ ప్రవేశంలో ప్రకటిస్తారు మీరు భయంకరమైన సెలవుల పోతారు క్రైస్తవ సంఘం అంతా మరణిస్తుంది హతసాక్షులు అవుతారు రక్తపాతం దేశంలో ప్రవహిస్తుంది అని చెప్పబడుతున్న ప్రవేశాలు ఎవరు చూపిస్తాడు రాహులు తన పిల్లల్ని ఓటుకుని ఏడుస్తుంది అని చెప్తున్నాడు మన ప్రభుత్వం చెప్పిడు ఆ దినము చలికాలం అందే గానీ విశాదినం కాకుండా ప్రార్థించుకోండి అంటున్నాడు విశాదినం నా చర్చ్ సండే చర్చెస్ విశాదిన సండే కదా విశాఖ దినం అమాంతంగా మీదకి అందరు దొరికిపోతారు కదా చర్చలో పాకిస్తాన్ లాస్ట్ మంత్ ఒక బాంబేషన్ చర్చలో చాలా మంది రాకలు అయితే చెప్పనేలేదు చర్చలో మనుషులే మానవుతున్నారు పాస్ చెప్తున్నారు వారం ఉన్న ఫ్యామిలీ ఏమవుతుందో లేదు కాబట్టి ఇవన్నీ నెరవేరే కాలంలో మనం ఈ గురు దేవి సదృష్టం క్లుప్తంగా చెప్తే నేను ఆ మనిషి ఒక మనిషి కాదు అదొక వ్యవస్థ వాళ్ళందరూ ఈ లోకంలో పోల్సిందే ఒక వ్యక్తిని చూపిస్తున్న గుర్ర మీద తగ్గిన మనుషులు ఎర్ర గురాల మీద మనుషులు చూపిస్తుంటే అది ఉత్తర తిరిగవు కదా గుర్ర ఎప్పుడైనా గుర్రాల మీద రౌతులు ఉంటారు దాన్ని నడిపించేవాడు రౌతు కాబట్టి కంపల్సరీ వాటి మీద రౌతులు ఉంటారు కాబట్టి రౌతు దేనికి సాదృశం గుర్రం దేనికి సాదృష్టం అని భావన తీసుకోవాలి ప్రతిసారి చూపించింది రౌతులు సర్పాలకు సాదృశ్యం గుర్రాలు తేలకు సాదృశం అది విధానం ఎందుకంటే గుర్రము తొక్కకుండా అవుతుంది అది ఎక్కడుంది చూడండి గుంజి చెట్ల మధ్యన ఉంది గుంజి చెట్లు చెట్లు అంటే గొప్ప జనం ముఖ్యంగా గొంజి చెట్లు దేనికి సంబంధించినట్టే గుంజి చెట్లకి ఒక తెల్ల పూలు వస్తాయి అవి మన దేశాలు కనిపించా చెట్లు ఇంగ్లీష్లో మిలిటరీ అంటారు వాటిని అవి మంచి వాసన కలిగిన చెట్లు అయిపో ఆ మంచి వాసన పండ్లు వస్తాయి అయితే ఆ పండ్లు వచ్చినప్పుడు పక్షులు వచ్చి తినుకొని పోతే పండ్లను ఇవన్నీ ఆత్మీయంగా చిహ్నాలన్నట్టు గొంజి చెట్లు గొప్పజన సాదృష్టం వాళ్ళు ఫలిస్తారు వాళ్ళు సువాసనలా స్టార్టింగ్ లో దేవుని కొరకు కానీ క్రమేణా ఏమైంది వాళ్ళ ఫలాలు పక్షులు ఎత్తుకపోతాయి అంటే వాళ్ళ ఫలం అంతా అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఉన్నది దుస్తులతో పాటు సువాసన కలిగి మందరంలో ఉన్నారని నిందాక్య మత స్వార్థలో యువ సమర్థంలో రీతి ఉన్నారు గోపజనం దుస్తుల సహవాసంలో సర్పంల తేళ్ల తో పాటు వాళ్ళు ఉన్నారు వారి మధ్యన సర్పంల తేళ్లు ఉన్నాయి గుంజి చెట్లు చుట్టూన్నాయి లోయలో సర్పంల తేళ్లు వాళ్ళ మధ్యన ఉన్నాయి వాళ్ళు చెప్తే వాళ్ళకి వినాల్సింది అంతే ఆ చెట్లు కాబట్టి సరే ఒక పాస అన్నాడు అవి పాత ఇసల్ సంఘానికి సంబంధించింది గుంజి చెట్లు అంటాడు కావచ్చు కానీ ఇవన్నీ యుగ సమాప్తి సంబంధించిన బోధనని మన పరివారం తీసినాం ఇవన్నీ భవిష్యత్తు జరగబోయేది ఎర్మి ద్వారా మనం ఎర్మి ఇవన్నీ అంత్య దిన ఉండు వారికే అర్థమవుతాయి అని చూపించింది ఇరిమిన కాలంలో వాళ్ళకి అర్థం కావు అంత్య దిన ఉండవు మనుషులకి అవి అర్థమైతే ప్రభు ఇరు మాట్లాడింది కాబట్టి కృప్తంగా వాటికి సంబంధించిన ఎరుపు సూర్యునికి వేడికి సాదృశ్యం మంటకి సాదృశ్యం ఎరుపు తేళ్లు ఎర్ర ఒకటి కలిస్తే కాబట్టి మంటకి సాదృశ్యం తేళ్లకు సాదృశం కాబట్టి గుర్రంలు తేళ్లకు సాదృశ్యం అవి తొక్కకుంట మనుషుల మీద తర్వాత వాటిని నడిపించేవాడు సర్పాలు కాబట్టి సర్పాలు మతపరమైన లోకరితమైన యాజకుల సాదృశ్యం సర్పాలు అందుకే ప్రభుత్వ సర్ప సంతానం అని చెప్పి సర్ప సంతానమా అని వాళ్ళని వాళ్ళని పేరు పెట్టి పిలిచింటు ఆ రోజు యాజకులకు యుగ సమాప్తిలో అయితే యాజకుల ఆధికారన్న విషయాన్ని వ్యాఖ్యం చేస్తుంది సార్ ఇక్కడికి మనం ఈ యొక్క వ్యాఖ్యాన్ని ముగించుకుంటాం వచ్చే వర దీర్ఘంగా ఈ ప్రవసా ఈ దర్శనాన్ని ముఖ్యంగా జన్స్థాం యుగ సమాప్తిలో ఈ దర్శనం ఎట్ట నెరవేరుతుంది మరి విశేషంగా మన కాలంలో ఇవి ఎట్ట నెరవేరుతున్నాయి అదే రీతిగా అంత నిర్ ఉంది అంత నిమ్మలంగా ఉంది అని అనుకుంటున్నారు ఈ కానీ మనకి దేవుడు చూపించిండు వచ్చే నెల నుంచి శ్రమలు బాహాటంగా బయలుపరచబడతాయి బాహాటంగా ఎకనామిక్ క్రైసిస్ మదర్ ఆఫ్ ఆల్ క్రై క్రాషెస్ అంటే మదర్ ఆఫ్ ఆల్ క్రాషెస్ అంటే ఎకనామిక్ వ్యవస్థ ప్రపంచం అంతక పతనం అయిపోతుంది 1934 నుంచి అయింది ప్రతి ఏడు సంవత్సరాలకి అయితే ఉంటుంది అది రకాల చరిత్రలో చెప్తుంటారు ప్రతి ఏడు సంవత్సరాలకి ఆర్థిక వ్యవస్థ పతం అయిపోతుంటుంది దాని తర్వాత మళ్ళీ ఏడు సంవత్సరం మళ్ళీ ఏడు సంవత్సరం పతనం అయిపోతుంది అక్కడ చెప్తుంటారు కానీ ఇది అన్నిటికంటే బహుఘోరమైన పతం ఎందుకంటే ప్రవాసం అన్నీ టైం ఒకసారి ఈ వాతావరణం కూడా తారుమారయ్యే టైం ఒకసారి కామెట్స్ మెటీరియల్స్ కొట్టే కాలం కూడా ఒకసారి అన్ని ఒకసారి జమ చేస్తున్నాయి గురుణాలు కూడా అన్ని సమకూడీ ఒకసారి దగ్గర వచ్చినాయి మేము రెడీగా ఉన్నాం మమ్మల్ని పంపించినట్టుని దేవుని ఆజ్ఞలేకుండా అయిపోవు కాబట్టి దేవుడే వాటిని సమకూర్చేడు దేవుడి వాటిని జమ వాటికి ఒక పని అప్పడు అంత నిమల కదా ఇప్పుడు బోడి అమాంతంగా ఇవి ప్రపంచ పోయి మొత్తం తొక్కుతుంది ఆ ప్రతి ఆ తొక్కే విధానాలు ఎట్లా తొక్కుతాయి ఎలా మనుషులు హింస పాల్ చేస్తాయి మరణ పాలు చేస్తాయి రణ గంధంలో ఉన్న గుర్రాలు ఇవే గురాలు అక్కడ మనకి కనిపిస్తాయి ఇవే రంగులు అక్కడ కనిపిస్తాయి అది మనం వచ్చేవారం నుంచి బహుధీర్గా ధనిస్తాం నాకు ఎంతకాలం పోతుంది ఈ ప్రవేశం ఎందుకంటే ఎనిమిది దర్శనాలు ఉన్నాయి వచ్చేవారం అటోవారం భోషకులు ఈ దర్శనం వచ్చేవారం అయితే ఇంకొక దర్శనం ఆరంభిస్తున్నారు వచ్చేవారమే అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది దర్శనం దేనికి సంబంధించి మీరు కూడా ముందే ధ్యానించండి కొంత క్లుప్తంగా ఒకసారి మీరు ధనిస్తే మీరు ధనించినాక మనం ఇక్కడ ధనిస్తుంటే అది అత్యక మీరు దేవుడు చూపిస్తూ ఉంటాడు దాన్ని ఆమె పరిశీలించుకోవాలి వాటిని అధికంగా స్వీకరించాలా ఆయననే స్థుతించాల ఎందుకంటే బయలుపరచవాడు కేవలం ఆయననే ఈ లోకం మనకి బయలుపరచదు ఈ లోకంలో మనుషులు కూడా బయలుపరచదు కాబట్టి అటువంటి కృపల ప్రభు మన నడిపించాలని ప్రార్థిస్తాం పశువులకు దేవ వందనాలైనా మరోసారి మీ కృపలో మనం జ్ఞాపకం చేసుకున్నారు యుగ సమాప్తిలో రాత్రి వేళలో ప్రభావ మృత్యువు సిద్దంగా ఉంది ఆ గురాలకి ఆజ్ఞ ఇచ్చిందే మీరు ప్రభావ సర్పములు తెల్లని ఆరీతిగా బుద్రించిందే మీరు ప్రభావ గొప్పచనము ఆరీతిగా గుప్పగా ముగించబడింది ప్రభా గుంజి చెట్లు అన్ని నశించిపోయే కాలంకి సిద్దపడుతున్నాయి ప్రభ్వా గుణంలో కాళ్ల అవి తొక్కపడబోతున్నాయి ప్రవ్వా మీరు మాకు చూపిస్తున్నైనా ఈ వాక్యము బహు కష్టతరమైంది అర్థం చేసుకోవడం కానీ ప్రవ్వా అది మీరు మాకు అర్థం చేసినారు కానీ మాకు ఒక పని కూడా పండించినారు ఏతిగనైనా గుంజి చెట్లని మేము మీ తట్టు మార్చుకోవాలా ప్రభావా సర్పంలో తేళ్ల నుంచి వాళ్ళని మేము బయటికి తీసుకొని రావాలా ప్రభావ మేము కేవలం ధ్యనించే వాళ్ళం కాదు ప్రభావ వాటిని పాటించాలా వాక్యాన్ని వినేవాళ్ళం కాదు ప్రవ్వా దాన్ని మేము అనుభవపూర్వంగా ప్రకటించాలా అటువంటి సేవలలో మమ్మల్ని అందరినీ నడిపించి వచ్చిన ప్రతి బ్రదర్ సిస్టర్స్ ని ముట్టి స్వస్థపరిచి మన జీవితాల నూతనకరం గరిగించి ముఖ్యంగా ప్రభావ మీరు తమ జీవితాలు నూతనంగా సమర్పించుకొని జీవించి సేవించే బీడగా తయారు చేయమని యేసు క్రీస్తు పరిషత్ నామం తండ్రి ఆమె